సూత్రం ప్రభా పరిచిదు గొప్ప దేవ సర్వశక్తిమంతుడా సర్వనతుడా మహోనతుడ తండ్రి మహిమ స్వరూప్ దేవ కృపమైనా నీకు వందాలేసయ్య అబ్రహాం విశాఖ యాకబుల గొప్ప దేవ నా తండ్రి నీకు వందాలేసయ్య ఈ గడిచిన కాలవంత ప్రభా మమ్మల్ందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్న తండ్రి దివరాత్రుముల కాచి కాపాడి దినానికి మీకు నూతనమైన కృపను మాకు అనుగరించినారు మంచి ఆరోగ్యమైన శక్తిని బలాన్ని మా అనుగరించి మీ బిడ్డలుగా తయారు చేస్తున్నారు మీ యొక్క పరిశుధాత్మ అభిషేకాన్ని మీ ఆదరణ మీ సమాధానం మీ కృపను మాకు ఎడతెగక ఇచ్చినందుకై నీకు వందాలి సయ్యా నీకే కోట్ల కోట్ల అధికృతాశులు ఘనత మహిమ ప్రభావం నీకే యుగ యుగంలో కలుగునుగాక హాలూయ్య నా ప్రభా ఇక మధ్యకాల సమయంలో మీకు సంధికి వచ్చిన ప్రభావ మీ వాక్యం చేత మీరు మమ్మల్ని బలపరచండి మమ్మల్ని ఇంకా ప్రభావ మీ వాక్య లోతులకు మిమ్మల్ని నడిపించండి ఇక సమాప్తి చివరి అంచుకొచ్చేసిన ప్రభావ మేముంటుంది బహుశ్రమల కాలం ప్రభా ప్రవచనాలు నెరవేరే టైంలో మేము ఉంటున్నాం మేము ఏ రీతిగా ముందుకెళ్లాలా ఏ రీతిగా జీవించాలా ప్రతి ఆ రీతికి మేము ముందుకు పోలాగినా మాట్లాడండి బలపరచండి మీకు పశుతాత్మ అభిషేకం నడిపించండి రాణపేడి త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసే ఈ మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించి మనం ప్రాధిష్టమైన మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా ప్రతి దశలో ప్రవ్వ మీకు విధేత కలిగి మేము జీవించాలా ప్రవ్వ ఆ రీతి నడిపించి మమ్మల్ని బలపరిచి ప్రతి చోట మీకొరకు మమ్మల్ని సాక్షిలు పెట్టుకొని ఈ ఆరధంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించి మీకు పరిశుధార్థం నడిపి మాకు అందరికి అనుగ్రహించండి పాటలదారు మైంపందని వాక్యందులో మాట్లాడి నీ నామానికి మైమి తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం ప్రాధిష్టం తండ్రి కృపామయూడా నీలో కృపమయూడా నీలో నివసింపజేసి నందునా ఇది గో నస్తు తులసింహనం నీలో నివసింపజేసి నందునా ఇది గోణస్లసింహసనం కృపమయూడా ఏ అపాయము నా గురము సమీపించనీయక ఏ అపాయము నా గుడారము సమీపించనీయక నమాగములన్నిటిలో నీ వేనాశ్రయమైనందున మార్గములన్నిటిలో నీవే నాశ్రయమైనందున కృపామయూడా నీలో కృపామయూడా నీలో నివసిం పజేసి నందునా ఇదిగో నస్తు తులసింహనం నీలో నివసిం పజేసి నందునా ఇదిగో నస్తు తులసింహ కృపమయ్యుడీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజక త్వము చేసేదను రాజవంశములో యాజక త్వ చేసేదను కృపమయూడా నీలోనా కృపమయూడా నీలో నివసింపజేసి నందునా దిగో నస్తు తులసింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నస్తు తులసింహాసనం కృపామయుడా నీలోని లచీ ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నీలో నీలచీ ఆత్మ ఫలములు ఫలించుట కొరకు నా పైన నిండుగా ఆత్మ వార్షము కుం మారించు నా పైన నిండుగా ఆత్మ వార్షము కుం మారించు కృపమయుడా నీలో నా కృపమయుడా నీలో నా నీ సిం పజేసి నందునా ఇదిగో నీలో నివసింపజేసి నందునా ఇదిగోస్తు తులసింహాసనం ఏ్యత జీవకిరీటమిచ్చూటకు ఏ యోగ్యతని నాకు జీవకిరీటమిచ్చూటకు నికృపనను వీడకా శాశ్వత కృపగా మరేను నిపనను వీడక आ uh... శాశ్వత కృపగా మారేను కృపమయుడా నీలో నా కృపమయూడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా తులసింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో సింహాసనం కృపామయూడా హుయా నే నికృపాకుచాలయాదే నేవ్రతుకలనయా ఏసయ్యా నికృపకుచాళయ్యా నికృపలే నిదే నివ్రతుకలియాపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హిం చలెను ఎకృపలే నిక్షణము నిదయలే నిక్షణము నేను హిం చలెను ఎ నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా మహిమను విడచి మహిలోనికి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి నీ రూపమిచ్చావు మహిమను విడచి మహిలోనికి దిగి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి నీ రూపమిచ్చావు మహిమలు నేను మహిమలు పొంద మహిమగా మార్చింది మహిమలు నేను మహిమను పొంద మహిమగ మాచింది నీ కృప ఏ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయ్యా నీ కృపలే ని క్షణము నిదయే ని క్షణము నేను హించలను ఎూహి చలెను ఎపనా కుచాయ్యా నీ కృపలేనిదై నీ బ్రతుకలేనయా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చిందినీ కృపా ఆశతీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చిందినీ కృపా ఏసయ్యాని కృపనా కుచాలయ్యా నికృపలెనిదే నేవ్రతుకలయా ఏసయ్యా నికృపణు చాళయ్యా నికృపల నిదే నేవ్రతుకలయా నికృపల నిక్షనము నిదయల నిక్షనము నేరుహిలెను ఏసయా నీ కృపలే ని క్షణము నీ దయలే నిణము నేను హించలే ని ఏ శయ్యా నీ కృపణ కుచాలయ్యా నీ కృపలేనిదే నే బ్రతుకలేనయా ఏ సయ్యా నిపనా కుచాలయ్యా నీ కృపలేనిదే పశుధ్రవ దేవా ఇస్రాయల్ల తండ్రి మీకు తెలుస్తాను నైనా ఈ ఉదయ కాలం నుంచి త్వర మమ్మల్ని కాచి కాపాడనందుకు మీకు వందనాలు ప్రభావ ముఖ్యంగా యొక్క వాతావరణాన్ని మీ యొక్క అదుపులోకి తీసుకున్నందుకు ఎంతో వందనాలనైనా మీ బిడ్డల్ని కొరకునైనా మీరు కాచి కాపాడుతున్నారనైనా ఆ దిన శ్రమ తక్కువ చేయనిచ్చో ఏ శరీరం తప్పించుకోవడానికి మీరు హెచ్చరించినారు ప్రభావ కాబట్టి నైనా శ్రమల దినాలు త్వర త్వరగా గడిచిపోతాయని మీరు మాకు హెచ్చరించినారు నైనా అయినా కానీ ప్రభా స్వల్పమైనా కానీ కాలం శ్రమ మటుకు వేదనతో కూడింది నైనా కాబట్టి మీ బిడ్డలకు ఆదరణ తెచ్చే మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా గొప్ప జనానికి తండ్రి మతపరమైన జీవితానికి ఆదరణ గ్రహించండి సత్యాన్ని గ్రహించి కనీసం ఇప్పుడన్నా మారలాగన సేపడండి ప్రభావ మేము ఉంటుంది ఖచ్చితంగా శ్రమల కాలమే ఎక్కడ చూసినా అవును ప్రభా అసలు అర్థం కాని స్థితి ఏమవుతుందో ఏమవుతుందని మనుషులందరూ భయపడుతున్నారు కానీ మీరు ముందుగానే హెచ్చరించినారు దేని విషయంలో చింతించకండి రేపటి గురించి చింతించే కూడా కాబట్టి ధైర్యం గుడిలాగా సేపడండి మాలో ఎటువంటి అనుమానం రాని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం మా యొక్క స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ ప్రకటన గ్రంథం గురించి నిన్న ధ్యానించాల్సింది ధ్యానించలేకపోయినాం ప్రభావ కానీ మాకు అదే తీర్మానం ఉంది ప్రభా ఎట్లా కానీ దీన్ని ధ్యానించాలా నేర్చుకోవాలి ఇలా నుంచి అనేకమైన విషయాలు ఎన్నో సంవత్సరాల మీరు మతం చూపిస్తున్నారు ప్రభా మేము మటుకు ఏ విధంగా కూడా తరిమలి సమాధాన పడకుండా తండ్రి ముందు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఇది సంపూర్ణంగా ముగించుకోవాలి చివరి అధ్యాయం వరకు మేము వాటిని చూసి నేర్చుకోవాల ప్రభావా అనేక నేర్పాల ప్రభావ ఎందుకంటే ప్రకటన గ్రంథాన్ని సరిగా ధ్యానించారు ధ్యానించి మధ్యలో విడిచిపెడతారనైనా కానీ మేము అట్లా విడిచిపెట్టకుండా మాకు ఆ యొక్క ముగించే కొన్ని గణనాన్ని గురించి మనం ప్రార్థనం పట్టింపు అని గురించి మన ప్రార్థిష్టం సమాధాన పడకుండానైనా ముందు కొనసాగులాగానే మీకు అంగీకారంలాగానే నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పోయిన వారం మనం చూసిన కొన్ని విషయాలు ముఖ్యంగా మొదటి బూర ఆరంభానికి ముందు ఏముంటాయి అనేది కొన్ని బేసిక్స్ అంటాం లేక ఫౌండేషన్స్ అంటాం ఆ ఫౌండేషన్కి సంబంధించిన విషయాలు కొన్ని చూసినాము దాని తర్వాత బబులోన్ అంటే ఏందని కూడా చూసి చూపించానండి మీకు ముఖ్యంగా బబులోన్ అంటే చివరి అంశం అది ఆ ఫౌండేషన్ ప్రిన్సిపల్స్లలో యూధా క్రమము లేక యూధా విధానము తర్వాత ఈసవు ప్రభావము ఇవన్నీ మనం చూసిన పోయిన వారం ముఖ్యంగా యూధా విధానం ఏంటంటే గొప్ప జనాన్ని ఏ రీతిగా సర్పంలోకి తేళ్లకు అప్పగిస్తారన్న విషయం ఎవరైనా అప్పగిస్తారో కూడా చూపించాను మీకు రక సంబంధికులు ఉంటారు అందులో స్నేహితులు రకరకాల మనుషులు ఉంటారు అందులో తెలిసిన వాళ్ళే ఉంటారు తెలిసిన వాళ్ళే మోసగిస్తారు మనల్ని కాబట్టి మనము మనసును ఆశ్రయించడం కంటే మేలు గొప్ప జనం దాని నుంచి తప్పించుకోవాలా లుకసువార్త అధ్యాయం ఆ పదహారవ వర్షంలో మనం చూసినాం మీరు మీ సొంత తల్లిదండ్రుల ద్వారా మోస మోసగించబడతారు అప్పగించబడతారని తర్వాత అనాధమ్ముళ్ళు బంధువులు స్నేహితులు కొంతమంది మిమ్మల్ని మరణానికి అప్పగిస్తారని కూడా మనం చూసినాం అక్కడ కాబట్టి ఆ టైంకి మనం ఆల్రెడీ సిద్ధమైపోయినాం ఆయం ఏమైపోయింది ఇక ప్రపంచాత్మకంగా మహా కండ్లకు గట్టినట్టుగా ఇవన్నీ జరుగుతున్నాయి ముఖ్యంగా బబులోను అన్నప్పుడు నేను మాకు చూపించిన ఐదవ బూరలో బబులోను దాని దుస్థితి అది నశించిపోబోతుంది దాని నాశనము ఐదవ బూరలో ఆరంభమై ఏడవ బూరకి ముగించుతుంది అన్నట్టు ముగించి అంతా నిర్మానుషంగా ఉంటుంది అన్నట్టు కాబట్టి బబులోను అంటే మూడు గుంపులకి సాదృశ్యం మతపరమైన క్రైస్తవ మూడు గుంపులకు సాదృశ్యం మూడు భక్తిహీనుల గుంపులు ఇవన్నీ కాబట్టి మొదటి రెండు గుంపులు కఠినంగా కఠినమైన భక్తిహీనులు టూ థర్డ్స్ అంటాం కదా వాటిని రెండు గుంపులని టూ థర్డ్స్ అంటాం వన్ థర్డ్ అంటే గొప్ప జనం అన్నట్టు కాబట్టి ఈ మొదటి టూ థర్డ్స్ మూడవ వన్ థర్డ్ ని మరణానికి అప్పగిస్తాయి అన్న విషయాన్ని వాళ్ళని దోచుకుంటే వాళ్ళ ఆస్తులు అంతస్తులు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు మతానికి వచ్చినంత వరకు మతపరమైన ఆరాధనలో వాళ్ళ ఆస్తులన్నీ లాగేసుకుంటారు చివరికి వాళ్ళకి మరణానికి అప్పగిస్తారు అది అన్నట్టు కాబట్టి అవి చూస్తాము బగులను కూలేను కూలేను అన్న అంశం బగులను కూలేను కూలేను అంటే మొదటి రెండు గుంపులు కూలాల్సిందే దాని తర్వాత గుంపుని ఆయన అగ్నిగుండా బయట తీసుకొస్తారని నేను మీకు చూపించాను ఎన్నిసార్లు వాళ్ళందరూ మహాశ్రమాల నుంచి బయటకు వచ్చి అప్పుడు వారి వస్త్రములు ఉతుకుంటున్నారు వాళ్ళకప్పుడు తెల్లని అంగీలు ఇవ్వబడుతున్నాయి చూడండి పరలోకానికి పోయినాక కూడా మనకి వస్తు అవసరం వస్తుంది అన్న విషయం అది ఎందుకంటే నేను ఇప్పుడు చూపించాను ఖచ్చితంగా ఒకరోజు చూపిస్తాను మనము ఆయన ధరించుకున్నప్పుడు మనకి ఇంకా స్పెషల్ వస్తువులు అవసరం లేదు క్రీస్తుని ధరించుకున్నాక నీకు తెల్లని వస్త్రాలు అవసరం లేదు కానీ వీళ్ళందరూ మహాశ్రమాలకి వచ్చిన వాళ్ళు కాబట్టి వీళ్ళకి తెల్లని వస్త్రాలు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే కొంత అవిదేత ఉంది కాబట్టి వాళ్ళలో అదంతా వాళ్ళు క్లీన్ చేసుకొని వాళ్ళ హతసాక్షిలే అనే సరిగి ఆయన సన్నిధిలో కూడా వాళ్ళ మీద ఆయనకి కోపం ఉండకుండా ఉండాలంటే తెలియని వస్త్రాలు ధరించుకోవాల్సి వస్తుంది దానికి సంబంధించిన ఎప్పుడైనా నేను ఓపికతో నేను దీర్ఘంగా చూపిస్తాను ఇది క్లుప్తంగా చూపించుకోవడం కొరికే నేను ప్రకటన గ్రంథంలో ఈ విషయాలు ధ్యానిస్తున్నాను మీకు డీటెయిల్డ్గా కావాలంటే రికార్డింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వాటిని మీరు చూసుకోవచ్చు పైగా ఆ రోజులలో ఏమన్నా మిస్ అయిపోతే మటుకు ఈ రోజు అవన్నీ తిరిగి వస్తాయి విషయమే నేను మీకు చూపిస్తున్నా కాబట్టి బబులును ప్రకృతి సహజంగా లేదు అది భూగర్భంలో ఉంది ఎక్కడో నేల అది భూగర్భంలో కలిసిపోయింది ఎందుకంటే మీరు జస్ట్ ఒక ఇల్లు తాళం వేసేసి ఒక సంవత్సరం తర్వాత పోయి చూస్తే ఎంత లేయర్ డస్ట్ పెరిగింటది లోపల ఇంట్లో ఫ్లోర్ మీద కానీ టేబుల్స్ మీద కానీ ఇంటి మీదనే కానీ అట్లనే వదిలేస్తే ఇంటి మీద చెట్లు కూడా మలిసిపోయి పెద్ద పెద్ద చెట్లు అది విధానం దేవుని విధానం అట్లా ఎడారిలో ఉన్న దేశం ఒకప్పుడు అది ఆ ఎడారికి ఇసుకకి కొట్టుకొని పోయి కొట్టుకొని పోయి ఇసుకంతా కవర్ చేసేసి భూమి లోపలికి వెళ్ళిపోయింది అది కొన్ని ఫీట్ల కిందికి అది ఉంది దాని మీద లేయర్లు లేయర్లు లేయర్లు మట్టి పేరకపోయి ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది అయితే సద్దాం హుసేన్ ఒకరోజు దాన్ని తీసదామని ట్రై చేసింది నేను ఒకరోజు చదివిన న్యూస్ పేపర్లో సద్దాం హుసేన్ బతికికున్నప్పుడు సద్దాం హుసేన్ ఏమంటాడు నేను ఎవరినా సరే సంతతి అని చెప్పుకున్నాడు ఒకరోజు చెప్పుకొని నేను దాన్ని తవ్వుతాను ఎట్లానే తీస్తా పట్టణాన్ని అని తీర్మానించుకున్నాడు కానీ దాని తర్వాత ఆయన రాజ్యం పోగొట్టుకున్నాడు ఆయన బ్రతికున్నప్పుడు ఎంతమందిని చంపించిండు కాబట్టి ఆయన ఓడిపోయినాక ఆయన కొత్త రాజు వచ్చినాక కొత్త మినిస్టర్స్ వచ్చినాక ఆయన హై కోర్టులో ఆయన మీద తీర్పు తీసిండ్రు రుజువైంది ఎంతమందిని కొన్ని వేల మందిని లక్షల మందిని చంపిండు సద్దాముసేన్ అందుకే నేను ఉరి తీసి చంపినట్టు మనం చూస్తాం కాబట్టి సదాముసేను బహులోని పునర్నిర్మిదాం అనుకున్నాడు కానీ ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఎందుకంటే దేవుడు చెప్పిండు దీన్ని ఎవడు తీయడానికి వీల్లేదని ఆయన నాశనం చేసినాక దాన్ని ఎవడు కట్టడానికి వీళ్ళేది ఆయన కడితే ఎవడు నాశనం చేయలేడు ఉదాహరణకి ఈ రా ఈ దేవాలయాన్ని మీరు చూస్తారు ఇంత గంభీరంగా ఉంది ఇంత అందంగా ఉంది కదా అని శిష్యులు అంటుంటే మీరు చూసిన దేవాలయం మీద రాతి మీద రాగి ఉండదని చెప్పిడు మన ప్రభు తిజెడ్ అయిన చనిపోయిన నలభై సంవత్సరాలకు అది ఈ రోజు లేదు మందిరం ఎందుకు ఉండదంటే ఏశ్వరమే మందిరం ఈశ్వరం వివరించే మనమే మందిరం కాబట్టి ఆయన ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి కానీ లేదా బిల్డింగ్ సెల్లబోయే దాంట్లో కూర్చొని ఆరాధిస్తే ఏం బిల్డింగ్ ఉత్త స్థలం మనుషులు కలిసి కలుసుకోవడానికి కానీ అది పరిశుద్ధ స్థలం కానీ కాదు అది మనుషులు ఆ స్థలచేతం నిర్మించబడ్డ స్థలం కాబట్టి అని ఆయన ఆయన నీ హృదయంలో ఉండాలనుకుంటుంటే అక్కడ నేను కలుసుకోవాలనుకుంటున్నాడు అతి పశుద్ధ స్థలం కాబట్టి నేను పరిశుద్ధంగా కలుసుకోవాలా పవిత్రంగా తీసుకోవాలి నీలో ఎటువంటి బాధ వేదనలు ఉన్నా ద్వేషాలు ఉన్నా వాటిని పక్కకు పెట్టేసేయాల ఎందుకంటే ఆత్మఫలాలు ఉన్నవాడికే రక్షణ అనుభవం ఉందని నేను ఒకసారి మీకు రుజువుపరిచిన ఎవరికి ఆత్మఫలాలు ఉంటాయో వాడే రక్షింపబడ్డవాడు ఆత్మ ఫలాలు లేని వానికి రక్షణ అనుభవం లేదన్నట్టు ఎందుకంటే వాడి దగ్గర ఆత్మవరాలు ఉండొచ్చు ఆత్మవరాలు ఉంటాయి ఎందుకంటే వరం అంటే ఆయన ఇచ్చిన బహుమనం ప్రభా నాకు ఆకలి అన్నం ఇస్తాడు అది వరం అది కానీ ఆకలి ఆకలి తీరింది కానీ నీకు రక్షణ తీరలే రక్షణ రాలే రక్షణానుభవం ఎవరికి ఉంటుందంటే ఫలం ఉంటేనే నువ్వు ఫలిస్తేనే ఎందుకంటే నా నుండి వేరేగా ఉండి ఫలించలేని అన్నాడు ఆయనలో ఉంటేనే ఫలం రావాలి ఫలం అంటే ఆయన ఆయన తయారు కావాలా ఆయన లాగానే అనేకలను అసలైన ఫలం అయిననే కాబట్టి ప్రథమ ఫలము రక్షింపబడ్డ మనమందరము ప్రథమ ఫలం ప్రథమ ఫలం ఈ లోకంలో సకల గోత్రం నుంచి కొనుక్కున్నాడు మనల్ని మనము ఆయన ప్రథమ ఫలం కాబట్టి మనం కూడా అనేకలన్నీ ప్రథమ ఫలం లాగా తయారు అది ఫలం కాబట్టి ఆ ఫలం తయారు నీకు కొన్ని ఆత్మ ఫలాలు ఉండాలంటాడు అదేంటంటే ప్రేమ సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము ఆశా నిగ్రహము మంచితనము ఇవన్నీ చెప్పండి ఈ ఒక్క దాంట్లో ఒక లిస్టు రాసుకోవాలి మీరు ఆ దళితుల రాష్ట్ర పత్రికలు ఉంటాయి అవన్నీ అవన్నీ లిస్టు రాసుకొని ఇందులో ఏది లేదు నాకు అని పరిచించుకోవాలి అప్పుడు నీకు గుండెలో బాంబేసినట్లే నీకు నిజంగా ప్రేమ ఉందా లేదా నువ్వు అనేకలతో సమాధాన పడుతున్నావా లేదా నీకు దీర్ఘశాంతం ఉందా లేదా దయాలుత్వం ఉందా లేదా మంచితనం ఉందా లేదా విశ్వాసం ఉందా లేదా అవన్నీ ఫలాలు అన్నట్టు అభిషేకం ఉన్న వానికి ఆ ఫలాలు ఉంటాయి అన్నట్టు అందులో ఏ ఒక్కటి లేకున్నా ఖచ్చితంగా నీ రక్షణ నువ్వు కొనసాగించుకోలేదన్నట్టు అవి ఉండాలా మనకి ముఖ్యంగా మన మన మన సేవలో అటువంటి గుణగానాలు నీకుంటేనే నువ్వు గొప్ప జనాన్ని నడిపించగలవు లేకపోతే నువ్వు అని చూస్తేనే వీడేంది వింత రకంగా మనిషి అంటారు సేవకులు అందరూ కలుసుకున్నారు ఒక జగా నేను మొన్న రీసెంట్గా ఒక జగాలు పోయితే చాలా మంది సేవకులు ఉన్నారు గొప్ప గొప్ప సేవకులు ఎన్నో సమాచారాలు నాకంటే ఎక్కువ సేవ చేసిన అయితే అక్కడ ఒక కొంతమందిని చూసి ఏంది వీళ్ళు ఇంత గలీసుకున్నారు వాడి మొహం ఏంది చెప్పటా ముఖము వీడేంది ఇట్లున్నాడు వాడేందు అట్లున్నాడు ఆయన ఏం ఇట్లుంది ఇట్లా మాట్లాడుతున్నారు సేవకులు లేక అప్పుడు అనిపించింది ఆత్మఫలాలు లేకపోతే ఎంత బాధాకరమైన జీవితం దేవునికి అది నచ్చనే నచ్చదు ఎందుకంటే ఫలించమన్నాడు మీరు అధికంగా ఫలించట తండ్రి చిత్తం అంటాడు ను ఫలించినప్పుడు ఇటువంటి భేదాలు చూపించావు నువ్వు ప్రతి ఒక్కరిని ఆత్మలు చూడాలి కానీ బయట కింద చూస్తున్నావు నేను ఎట్లా ఖండించాలి వాళ్ళని ముందు అట్లా మాట్లాడద్దు మీరు మీరు సేవకులు అని అప్పుడు వీళ్ళు కూడా దూరమైపోతారు నా కాబట్టి చూడండి ఈ రీతిగా ఉంది మతపరమైన జీవితం మీరు ఒకప్పుడు నువ్వు ఆత్మలో పుట్టి శరీరంలో పరిపక్వం చెందిన అన్నట్టు దళితుల రాష్ట్రపతిగా చెప్పినట్లు పౌరులు మనం అట్లా ఉండద్దు ఆత్మలో పుట్టిన వాళ్ళము ఆత్మలో పరిపక్వం చెందాలా అన్నిటినీ సహించాలా అన్నిటినీ భరించాలా ప్రేమ సిద్ధాంతం ప్రేమించుతూ పోవాలా మనుషులని ప్రతి ఒక్కరిని ప్రేమించాలా వాణ్ణి చూడంగానే నీకు ఏదైనా అసహయం అనిపించినా దాన్ని తొక్కేసుకోవాలా ప్రవ్వా దీని నాకు దూరం అవును కాకని ప్రార్థన చేసుకోవాలా ప్రవ్వా నాకు ఎందుకు అసహమిస్తుంది బ్రదర్ని చూస్తే సిస్టర్ని చూస్తే వాళ్ళ మీద నాకు ఎందుకు అసహ్య కలుగుతుంది ద్వేష కలుగుతుంది నా వాళ్ళ మీద నాకు ఎందుకు అహష్టత కలుగుతుంది ప్రవ్వా సహాయపడు ప్రవ్వా అన్న ప్రార్థన నీకు ఇది చివరి టైం కాబట్టి ఎటువంటి నిషిద్ధమైన గుణగణం నీలో ఉన్న బహు కష్టంలో పరలోకంలో అడుగుపెట్టడం బయట వ్యర్థం కానీ ఏముంది ఆయన తన దగ్గరికి నువ్వు పోవాలా ఆయన దగ్గరికి పోవాలా గొర్రెలను కలుసుకోవాలా అది ఇంపార్టెంట్ కదా ఏం చేసినా అది పోగొట్టుకోవద్దు మనం ఏవన్నీ పోగొట్టుకుంటాం కానీ దాన్ని పోగొట్టుకోవద్దు మన లైఫ్లో కాబట్టి ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోతున్నాం మనం ఇప్పుడు ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము రెండు నుంచి ఏడు వచనాలలో మొదటి భూలకు సంబంధించిన విషయాలు మరియు దీర్ఘంగా మనం చూస్తున్నాం ఇక్కడ ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి ఏడు వచనాలు మొదటి రెండు ఏడు వర్షనాలు ఓకే ఆయన ఏడో ముద్రను విప్పినప్పుడు పర్లో ఒక ముందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను అంతటా నేను దేవుని ఎదుట నిలిచి ఏడుగురు దూతలను చూచి కాబట్టి ముందు ముద్రలన్నీ చూపించి హెచ్చరించండు దేవుడు ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఏం జరగబోతుందని చూపించండు అయితే ఆ ఏడో ముద్ర విప్పినాక ఆరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను దాని అక్కడ కనిపిస్తున్నారు ఏడుగురు దూతలు దేవుని ఎదుట నిలిచి ఉన్న ఏడుగురు దూతలను చూచి వారికి ఏడు బూరలు ఇవ్వబడను కాబట్టి ఆ ఏడుగురు దూతలు దక్షితులలో ఏడు బూరలు ఉన్నాయి కాబట్టి బూర ఊదడము అన్నప్పుడు ఆరంభం అన్నట్టు బూర ఊదడం అంటే శిక్ష ఆరంభం స్టార్ట్ అవుతుంది అన్నట్టు ఒక్కొక్క బూర ఊదినప్పుడు మనం అదే చూస్తాం యుద్ధానికి పోకముందు బూరలు ఊదుతారు ఎందుకంటే రెడీ ఉండండి బూర ఊదంగానే స్టార్ట్ అయిపోతుంది అందరు వెళ్ళిపోతారు అట్లా ఇది కూడా ఆత్మీయ పరాటమే ఏడు బూరలు వాళ్ళ వారికి ఇవ్వబడినో మూడవ అష్టం మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరే ఒక దూత అంటే ఎనిమిదవ దూత బాగా అర్థం చేసుకుంది దూత సువర్ణ దూపార్తి చేత పట్టుకునిన్న వేరే ఒక దూత వేరే ఒక దూత అంటే అది మనం అర్థం చేసుకోవాలా మన ప్రభుకి సాదృశ్యం కాబట్టి సువర్ణ దూపార్తి చేత పట్టుకున్నాడు మన ప్రభు అన్న విషయం దాని తర్వాత వచ్చి ఏం చేస్తున్నాడు బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుద్రవ్యములు ఇవ్వబడెను కాబట్టి చూడండి పరిశుద్ధుల ప్రార్థనలను అతను తప్ప ఎవ్వడో పట్టుకోలేడు చూతలకి అవకాశమే ఇవ్వడు పరిశుద్ధుల ప్రార్థనలు ఎవరు ప్రార్థనలకి యోగ్యుడు మన స్థుతులకు ఎవరు పాత్రుడు ఏశ తప్ప ఎవరు లేరు కాబట్టి పరిశుద్ధుల అందరి ప్రార్థనలు మీకు అర్థం కావాలా నీతిమంతులు వేరే పరిశుద్ధులు వేరే నీతిమంతుల గొప్పజనం అయితే పరిశుద్ధులు లక్ష నలభై కాబట్టి మన ప్రార్థనలు ఇవి మనం గొప్పచనం గురించి ప్రార్థిస్తున్నాం కాబట్టి మన ప్రార్థనల గురించి ఇక్కడ చెప్పబడుతుంది ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి సువర్ణ దూపార్థి ఒకటి సువర్ణ బలిపీఠం దాని తర్వాత పరిశుద్ధుల ప్రార్థనలు దాని తర్వాత వాటన్నిటినీ దేంతో కలపాలా బహుధూప ద్రవ్యములు తో కలపాల అతనికి అవి ఇవ్వబడినాయి ధూప ద్రవ్యములు అతనికి ఇవ్వబడ్డాయి అతను ఏం చేస్తుండడు పరిశుద్ధ ప్రార్థనలు రెండు వేల సంవత్సరాల నుంచి చేపడ్డ ఆ ప్రార్థనలు అన్నింటినీ తీసుకొని వర్తం కలుపుతున్నాడు అప్పుడు ఆ ధూప ద్రవ్యంలో పోగా పరిషుద్ధ ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరేను కాబట్టి నాకెప్పుడు అనిపిస్తుంది మన ప్రార్థనలు ఏవి వేస్ట్ కావు అవి ప్రభువు దేవుని సన్నిధికి చేరుతున్నాయి మన ప్రభు ద్వారా ఎందుకంటే మన ప్రభు తండ్రికి మనకి మధ్యవర్తి కాబట్టి ఆయన తప్ప ఎవరు కూడా మన ప్రార్థనలని తండ్రి యుద్ధకు చేరనీయాడు మనకి ఇంకా వేరే మధ్యవర్తి అవసరం లేదు కేథలిక్ మతంలో మధ్యవర్తలు చాలా మంది ఉంటారు సెంట్ ఆంథనీ సెంట్ మేరీ సెంట్ అల్ఫోన్సా సెంట్ ఇంకా రకరకాల పిల్లలు సెంట్ ఆండ్రూ సెంట్ జోసఫ్ సెయింట్ మోజస్ అని కొత్తగా పెట్టేది మధ్య అసలు సెంట్ మోజస్ లేడు సెయింట్లు పునీత అంటారు తెలుగులో వాళ్ళ క్యాథలిక్ భాషలో పునీతీత అంటారు సెయింట్ అని పునీత అంటారు మనం ఏమంటాం పరిశుధులు అంటారు పరిశుధులు సెయింట్స్ అంటారు ఇంగ్లీష్ లో కానీ వాళ్ళు పునీతులు ఎవరు కేథలిక్ మతస్థులు పునీత ఆంథనీ పునీత మేర పేర్లు పెడతారు పునీత మరియా పునీత అల్ఫోన్సా అని అట్లా కాబట్టి మనకి మధ్యవర్తి మన ప్రభు మనకి తండ్రికి ప్రభు ద్వారా తప్ప ఎవ్వరు కూడా తండ్రి యొక్క పోయాడు ఎందుకు తెలుసా గొరపిల రక్తం ఉంటేనే కానీ నేను స్వీకరించాడు దేవుడు నీ తరణు చలికాల వరకు గొరపల రక్తం చేత నువ్వు కడగబడతనే కానీ నిన్న స్వీకరించాడు ఎందుకంటే గొరపిల రక్తం లేకపోతే నీలో ఆదాము మాంసమే పాపమే ఉంటుంది పాపపూరితమైన శరీరమే ఉంటుంది వాడు ఆయన స్వీకరించాడు అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లో స్వీకరించాడు రక్షింపబడ్డ మనము ఇంకా శరణ నియమాలు ఉంటాయి కాబట్టి మనము రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళందరూ పర్శుదాత్మక కనిపెట్టుకోవాలి గంటలు గంటలు అది దిగిరావాలా పరశుదాత్మ దిగి రావాలి నీ నీ హృదయంలోకి వచ్చి నివసించాలా పరిశుధాత్మ అది ప్రకృతి సహజంగా జరిగేది పరిశుదాత్మ వచ్చినప్పుడు నీ శరం కొట్టుకుంటుంది ఎందుకంటే అది పాపపూరితమైన శరణం కాబట్టి అది కొట్టుకుంటూ ఉంటుంది పరశుద్ధాత్మ ఏం చేస్తాడంటే దాన్ని కటిపు చేస్తాడు నీ పాపపు నియమాలను క్లోజ్ చేసేస్తాడు అప్పుడు ప్రభు నిన్ను స్వీకరించలేదు పరిశుధాత్మ లేనివాడు నా కాడంటాడు కదా రోజు రాష్ట్ర అధ్యాయంలో పరిశుధాత్మ లేకుంటే ఎవడు కూడా ఆయన ఆత్మచేత ఆయన చేత నడిపింపడలేరంట పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు కూడా ఆయనకి ఇష్టడు ఉండలేరంట కాబట్టి ఆయన ఆయన నిన్ను నిన్ను కలుసుకోవాలంటే అందుకే మోసేని కలుసుకోవాలంటే మోసే ఆయన కలుసుకోలేకపోయాను ఎందుకంటే నువ్వు నన్ను చూసి బ్రతకలేక మోసే అన్నాడు ఎందుకు నువ్వు శరీరంగా ఉన్న కావాడు శారీరం ఉన్నవాడు కూడా నన్ను భరించలేడు నా వెలుగును ముట్టుకోలేవు అసలు మాడిపోతావు మసైపోతావు గతంలో చూస్తాం కదా ఎంతమంది మసిపోయినట్టు కాబట్టి అటువంటి దేవుణ్ణి కలుసుకోవాలంటే నువ్వు మటుకు పశుదాత్మ అభిషేకం నీకు చాలా అవసరం ప్రతిరోజు ఉదయం లేస్తేనే పరిశుదాత్మ పొందుకోవాలా తల చేతులెత్తి మోకాలండి ప్రార్థన చేయాలనే స్థలంలో జాగ్రత్త కనిపెట్టాలను మనిషిని పరిపారవిధాలు ముగికుండా సంపూర్ణంగానే సమర్పించుకుని ప్రభు నేను సిద్ధంగా ఉన్న ప్రభు నన్ను అభిషేకి చేయొరే ఆయన అభిషేకంలో ఆయన మహిమలోకి ప్రవేశించగలడు కాబట్టి అభిషేకం లేకపోతే మహిమలోనికి నువ్వు పోలేవానికి గొప్పజనమంతా బయటనే ఉండిపోతారు పర్లోకంలో ఆయన మహిమలోకి నువ్వు అడుగు పెట్టాలంటే నువ్వు పరిశుధాత్మ అభిషేకం పొంది ఉండాలా పరిశుదాత్మ చేత నటింపడి ఉండాలా అంటే ఆయన ఎక్కడ పోమంటే అక్కడ పోవాలా పాయింట్ మన అబ్రాహ్మ్లకు మనం ఎందుకు పిల్లలమైనామంటే అబ్రాహ్ంలో ఒకటే ముఖ్యమైన గణగణం రహస్యం అది అది విధేయత అబ్రాహ్ము చూపించిన విధేత అంత ముఖ్యమైనది అన్నట్టు ముఖం ముఖం తెలివైన దేవుడు పని విని దేవుడు స్వరం విని ఉత్తగా బయటకు అది విధేయత ప్రతి దశలో అబ్రాహాం విధేయత చూపించిండు కాబట్టి ఆయన గొప్ప విశ్వాసానికి జనకూడేయండు విశేషమైన అద్భుతాలైన సేవ ఆయన జీవిత కాలంలో చూసుకున్నాడే అన్ని విధాలుగా తన పిల్లలు నాలుగు సంవత్సరాలు ఎట్లుండబోతున్నారో కూడా ఆయన దర్శనం చూడగలిగింది దేవుడు చూపించిండు అతనికి ఆకాశ నక్షణాలు నీ సంతానం నేను ఆ రేతిగా చేస్తాను చెప్పిండి ఈరోజు ఆ సంతానమే క్రీస్తు క్రీస్తు పక్షంగా ఉన్న మనమే ఆ సంతానం అంటాడు పౌలు ఆయనకు బయలుపరచబడింది ఆ విషయం కాబట్టి ఈ రెండు విషయాలు ఏంటి సువర్ణ దుపార్తి సువర్ణ బలిపీఠం వీటికి సంబంధించిన విషయాలు మొదటిదిగా దానికి మనం దానికి ముందు ఏంటంటే బలిపీఠం ముందు బలిపీఠం గురించి ధ్యానిస్తాం దాని తర్వాత సువర్ణ గురించి ధ్యానిస్తాం బలిపీఠము అంటే ఇంగ్లీష్ లో ఆల్టర్ అంటారు బలిపీఠం జైమ్స్ అన్ అంగ్ బర్స్ ప్రకారంగా ట్వంటీ అంటే బలి అర్పించే స్థలము అని ఉంది ఇంగ్లీష్ లో ఏ ప్లేస్ ఆఫ్ సాక్రిఫైస్ బలి అర్పణకు సంబంధించిన స్థలము అని ఉంది తర్వాత అది ట్వంటీ త్రీ సెవెంటీ ఎయిట్ పదం నుంచి బయటకు వచ్చింది ట్వంటీ త్రీ సెవెంటీ నుంచి బయటకు అంటే బలిపీఠం అంటే బలి అర్పణ అని కూడా అర్థమవుతుంది బలి అర్పణ లేకపోతే ది యాక్ట్ ఆర్ ద విక్టిమ్ బలి అర్పించబడ్డవారు బలి అర్పించబడినది అని కూడా అర్థం అవుతుంది ఆల్టర్ అంటే అంటే లేక బలి కేవలం బలి the 2380 laymundante properly to rush breathe hard blow smoke by implication to sacrifice ante 2380 laymundante bali arpincharanki siddhanga undi tarvata ee ritiga agni cheta ani gurundi by fire ani undi nan tarvata by extension to immolate immolate ane padamu nenu chala samayam tarvata vintuna oka appu newspaper lo vachindi 19 88 praarthamlo 88 87 88 praarthamlo newspaper lo enne chadina ee padamu ledu immolation self immolation ante arulalo గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే మండల్ కమిషన్ పెట్టి రిజర్వేషన్స్ ఫిఫ్టీ చేస్తే ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఉండవు అన్నట్టు గవర్నమెంట్లో ఆ రోజు అప్పుడు దేశమంతట దాన్ని బహిష్కరించడం కొరకు దాన్ని ధృణీకరించడం కొరకు యవనస్తులు దేశమంతట స్ట్రైక్స్ చేసారు అన్నట్టు అప్పుడు ఏమైందంటే ఇంకా అన్ని ఉద్యోగాలు రిజర్వేషన్కి పోతే మళ్ళీ మాకేముంది ఇక్కడ మిగిలిందని యువనస్తులు చాలా మంది సెల్ఫ్ ఇమోలేట్ చేసుకున్నారు ఇమోలేట్ అంటే ఏంటంటే నీ నువ్వే కెరోసిన్ పోసుకొని పబ్లిక్ లో అగ్ని వెలిగించుకోవడం దాన్ని ఇమోలేషన్ అంటాం సెల్ఫ్ ఇమోలేట్ కాబట్టి ఇమోలేట్ అంటే దహించబడడం లేక నీ అంత నువ్వే చంపుకోవడం నిన్ను నువ్వే చంపుకోవడం నేను నువ్వే బలిగా అర్పించుకోవడం కాబట్టి గొప్ప జనం బలిగా అర్పించబడతారు అది మీకు అర్థమవుతుంది ఆ విషయం కాబట్టి బలి అంటే బలికి సిద్ధంగా ఉన్నవారు లేక బలి అర్పించబడబోతున్నారు వాళ్ళంతట వాళ్ళే వారి ప్రాణాలు అప్పగిస్తారు ప్రవ్వా నా ఆత్మను మీకు అప్పగించాలని ప్రవ్వాని ప్రార్థన చేస్తారు వీళ్ళు శమల కాలంలో చివరికి వారి మెడ మీద కత్తి ఉన్నప్పుడు అది ఆల్టర్ సంబంధించిన బోధ తర్వాత ఆల్టర్ బలిపీఠం సంబంధించిన మనల్ని నేను ఎన్నిసార్లు చూపించిన మీకు ఏందది ఈరోజు మరోసారి జ్ఞాపకం చేస్తున్నా పాత నిబంధన కాలంలో లేవకాండలు మనం చూస్తాం బలిపీఠము మీద అగ్ని ఆరకూడదు బుగ్గి బలిపీఠం మీద బుగ్గి ఎప్పుడు మండుతనే ఉండాలంటాడు ఎందుకు అంటే అది అది జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో అక్కడ మనము సిద్ధంగా ఉన్నాము అక్కడ ప్రతిరోజు బలిపశువు బలిగా అర్పించబడతా ఉంటుంది అది ప్రభు జ్ఞాపకం తీసుకుంటాడు పాత కాలంలో కానీ దాని ఆత్మీయ చిహ్నం ఏంటంటే బలిపశువు మాంసంతో కూడింది కాబట్టి ఆ మాంసం మొత్తం కాలిపోవాలా మాడిపోవాల దాంట్లో ఇంకా ఎటువంటి మాంస గుణగనం ఉండొద్దు అది మొత్తం మాడిపోయి మస అయిపోవాలి బలి పశువు అప్పుడే కానీ ప్రభువు ఆ బలిని స్వీకరించాడు మాంసం అట్లనే ఉంటే స్వీకరించాడు ఎందుకంటే నాకు మాంసం అంటే ఇష్టం ఉండదు ఫ్లెష్ అంటాం ఇంగ్లీష్ లో కాబట్టి బలి పశువుకి సంబంధించిన ఉపమానం ఏంటంటే బలి అర్పించబడ్డ పశువు సంపూర్ణంగా దహించబడి దాని మీద పోసే ఆ నూనె తగిన సువాసనలన్నీ దాని మీద పోసి కాల్చినప్పుడు అవి సంపూర్ణంగా కాలినాక ఆ ఇంపైన వాసన దేవుని సన్నిధికి వెళ్తుంది అన్నట్టు అప్పుడు దేవుడు దాన్ని ఆహ్వానిస్తాడు స్వీకరిస్తాడు ఎప్పుడైతే అది ఇంకా మాంసం లాగానే ఉంటుందో అది స్వీకరించాడు దేవుడు ఆయనకి ఇష్టం ఉంటుంది అన్నట్టు కాబట్టి బలిపీఠం కుప్ప మనం నీ జీవితం కూడా శరీరం ఫ్లెష్ సంపూర్ణంగా కాల్చబడాల అందుకు మనం శవలుగుండబోతా ఉంటాం నాకు ఎందుకు ప్రభావ ఈ కష్టం నాకు ఎందుకు ప్రభావ ఈ బాధ నా కుటుంబంలో ఎందుకు ఈ బాధ నా బాడకి ఎందుకు ఈ బాధ నా పిల్లలకి ఎందుకీ బాధ నా తల్లిదండ్రులకు ఎందుకు ఈ బాధ నా ఉద్యోగ ఎందుకు నీకు ఈ బాధ అనేసి మనం ప్రశ్న ఇస్తా ఉంటాం కానీ నీకు అర్థం కావాల్సిన విషయం ఏది బలిపీఠం మీద జీవితం మనకి బాధకు తెపడ్డ గొర్రీల్ల జీవితం మనం అట్లనే బలిపీఠం మీద సంపూర్ణంగా కాల్చబడి ఈ శరీరము ఇంకెట్టాలంటే దానికి సూదికి వచ్చినా ఏం కావద్దు అట్లా తయారు కావాలా ఎందుకో బ్రదర్ నా శరీరం మీద మచ్చలు వస్తున్నాయి బ్రదర్ ఈ ప్రాంతాన్ని నొప్పిస్తుంది ఇట్లా ప్రశ్నలు అప్పుడు కాబట్టి చూడండి అట్లా తయారు కావాలా అంటే శరీరాన్ని ఇంకా నువ్వు అటువంటి శరీరాన్ని ఆయన స్వీకరించవర లేకుంటే ఆయనకి మహిమ శరం పొందుకుంటాం మనం ఒక రోజు మహిమ శరం పొందుకున్నప్పుడే ఆయన చూడగలం లేకపోతే ముఖముఖగా ఎత్తి పరిస్థితుల్లో చూడలేం ఆ మహిమ శరీరంలో ఎముకలు ఉంటాయా మాంసం ఉంటుందో అంటే ఉంటుంది కానీ ఈ మాంసం కాదు ఈ ఎముకలు కానీ కాదు ఎందుకంటే మన ప్రభుని చూస్తాం ఆయన చనిపోయి తిరిగి లేచినాక పునర్ధనం అయినాక ఆయన చూపించుకుండా ఆయన నేను భూతం కాదు చూడు నాకు మాంసం నాకు ఎమకలు ఉన్నాయి ఇదిగో గాయాలు ఉన్నాయి ఆయన చూపించడా లేదా తర్వాత ఆ శరీరం ఎట్లా ఉంటుంది మహిమ శరీరం అది అది గోడలోకి దూరి వస్తుంది అది తలుపులకి కూడా దూరొస్తుంది మన ప్రభు వచ్చినట్లు కాబట్టి పునర్వృధం పొందినప్పుడు మనము డిటో ఆయనలాగానే ఉంటామని నిన్నటి నేను చూపించిన వాక్యం మొన్నటి దినం నా లేక ఫ్రైడే అనుకోండి నేను చూపించిన వాక్యం డిటో అంటే సేమ్ ఆయనలాగానే ఉంటాం ఎఫ్ఎస్ఏ రాష్ట్రపతిగా నేను చూపించిన ఆ విషయం తిరుమతి రాష్ట్రపతిగా కూడా చూపించిన కాబట్టి ఇప్పుడు బంగారము సంబంధించిన దూపార్తి కదా సువర్ణ దూపార్తి సువర్ణం అంటే బంగారం జేమ్స్ రాంగ్ నంబర్స్ ట్రిపుల్ ఫైవ్ టూ జేమ్స్ రాంగ్స్ లో ట్రిపుల్ ఫైవ్ టూ ఫ్రమ్ ట్రిపుల్ అంటే బంగారం లేక ఈ దూపార్తి బంగారంతో చేయబడింది మేడ్ ఆఫ్ గోల్డ్ అని ఉంది ఇంగ్లీష్ లో మేడ్ ఆఫ్ గోల్డ్ ఆర్ ఇట్ ఇస్ గోల్డెన్ బంగారమయం ట్రిపుల్ ఫైవ్ సెవెన్ లో ఫ్రమ్ ద బేస్ ఆఫ్ డబుల్ ఫైవ్ త్రీ జీరో దాంట్లో Through the idea of the utility of the metal. That means, one metal is made. Gold by extension. A gold article. That means, bangaram to be made. An ornament or coin. That means, bangaram to be made. That means, bangaram to be made. That means, that means, that means, that means. That means, that means, to handle. 55-30 means, to handle. Perhaps, rather from 5495. To handle. That means, to handle. Anta. To furnish what is needed given oracle, you can get it totally. Given oracle, it means the second part is the oracle. It means the oracle is the purpose of it. Golden means the purpose of it. It means grace, touch slightly, light upon. It means the purpose of it. It means the purpose of it. It means the purpose of it. It means the purpose of it. By implication to employ or to act towards one in a manner. Entreat. చాలా ఉన్నాయి మీనింగ్స్ గోల్డ్ కి కంపేర్ ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఫైవ్ త్రీ ఫోర్ అయితే ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఏముందంటే ఫ్రమ్ ద బేస్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ లో ఇన్ ద సెన్స్ ఆఫ్ ఇట్స్ కాన్చర్నర్ ద బేస్ ఆఫ్ ఫైవ్ త్రూ ది ఐడియా ఆఫ్ అలోర్నెస్ ఆఫ్ గ్రాస్పింగ్ ద హ్యాండ్ హస్తానికి సంబంధించింది అని చెప్తున్నాడు సువర్ణ దూపార్తి హస్తానికి సంబంధించింది మన ప్రభుత్వ హస్తానికి సంబంధించింది మన దేవుని హస్తానికి సంబంధించింది హస్తము అంటే పవర్ అని ఉంది ఇంగ్లీష్లో శక్తికి సంబంధించింది కాబట్టి బంగారము బంగార దూపార్తి ఆయన శక్తికి సంబంధించింది అని కూడా ఉంది ఆయన హస్తానికి సంబంధించింది అని కూడా ఉంది అక్కడ అర్థం జైమ్ సాంగ్స్ జైమ్ సాంగ్ నెంబర్ చూడకపోతే నువ్వు ఎప్పటికీ అర్థం కాలేవు నువ్వు ఎప్పటికీ ఏ వాక్యం అర్థం కాదు నీ మనం ఎన్ని యాప్స్ వేసుకున్నా కానీ అది అర్థం కాదు ఎందుకంటే ఆ యాప్ తయారు చేసినావు అర్థం నువ్వు నేర్చుకుంటున్నావు కానీ నువ్వు ఇండివిజువల్ గా నీ ఓన్ కాంట్రిబ్యూషన్ అంటాం ఇంగ్లీష్ లో నువ్వు కష్టపడి తయారు చేసుకుంది ఏంది కాపీ పేస్ట్ అంటాం కదా ఇంటర్నెట్ లో మొబైల్ మన కంప్యూటర్స్ వాడే వాళ్ళకి కాపీ పేస్ట్ కంట్రోల్ సి కంట్రోల్ వి కాపీ పేస్ట్ అంటాం సో మనం కాపీ పేస్ట్ చేయొద్దు మనం ఏం చెప్తే రక్షింపబడ్డ వాళ్ళము చదువుకున్న వాళ్ళము కొంచెం కష్టపడాలా తప్పదు స్పర్షదార్త్మ అభిషేకం ఉంది కాబట్టి తప్పక ఆయన సహాయపడి మనకి ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు ఇవి మనం నేర్చుకోవాలి ఎందుకంటే కొన్ని తరాలు వీటిని గ్రహించలేదు మన మన తరం లాస్ట్ తరం కదా మనం ఇవి గ్రహించాల కాబట్టి ఫైవ్ ఫోర్ నైన్ మీనింగ్ ఎస్టార్మ్ యా స్పోరింగ్ రెయిన్ అని ఉంది సీజన్ అని కూడా ఉంది కాబట్టి దూపార్తి బంగారు దూపార్తి ఒక తుఫానికి సంబంధించింది తుఫాన్కి సిద్ధమవుతుంది తుఫాను తేబోతుంది ఆ బంగారు సువర్ణ దూపార్తి తుఫాను కి ముందు సిద్ధంగా ఉంది దాని ద్వారా తుఫాన్ రాబోతుందని చెప్తుంది యాజ్ కోరింగ్ రెయిన్ బై ఇంప్లికేషన్ ద రైనీ సీజన్ దాని తర్వాత వింటర్ చలికి సాదృశ్యము టెంపెస్ట్ అంటే పెద్ద అలలు వస్తాయి కదా తుఫాన్ ముందు పెద్ద పెద్ద అలలు వస్తాయి ఆకాశం అంతా అయితే ఏ వాళ్ళని వాటికి సంబంధించినవి ఫౌల్ వెదర్ అంటే బహు కష్టమైన చెడిపోయిన వాతావరణం అని కూడా అర్థం తర్వాత ఫైవ్ ఫోర్ నైన్ జీరోలో టు గేప్ ఆర్ యాన్ టు గేప్ అంటే ఆవలించడం etchasm or vacancy or gulf bet the gap create gaavadam ani kuda undi artham but suvarna dooparthi samajina vishaya endu ne ikkada vaati samajine mari konni manam chustamu ippudu aa dooparthi ante endi suvarnam ante chusnam ga ippudu dooparthi same english la censor antaru s e n s e r censor ante 3031 from 3030 censor ante sambhrani ani kuda undi ikkada english la emo frankincense nananti padam ee sambhrani by extension a censor per burning it ante సెన్సర్ అంటే వెలిగించ వెలిగించేది అని అర్థం అంటే ఈ సాంబ్రాణిని వెలిగించేది కాల్ చేయడది అని కూడా అర్థం సెన్సర్ ఫర్ బర్నింగ్ ఇట్ థర్టీ థర్టీ ఆఫ్ ఫారిన్ ఒరిజిన్ థర్టీ ద ఇన్సెన్స్ ట్రీ అంటే సాంబ్రాన్ని ఒక చెట్టు నుంచి వస్తుంది మనకు తెలుసు ఆ చెట్టు బెరడం ఇట్లా కూస్తే దాంట్కొచ్చే రసము ఒక పాత్రలో పడితే అది సాంబ్రాన్ అవుతుంది ఆ ఎండిపోతే సాంబ్రాన్ అవుతుంది చాలా మటు అట్లాంటి చెట్ల ఉదాహరణకి రబ్బర్ కానీ దాని తర్వాత ఈ సాంబ్రానికి సంబంధించింది బోలము ఇట్లాంటివి అన్నీ ఉంటాయి ఫ్రాంకెన్స్ అంటారు ఇంగ్లీష్ అయితే ఫ్రాంకిన్సెన్ లేక సాంబ్రాన్ని అంటే కూడా ఫ్రమ్ ఇట్స్ వైట్నెస్ అని కూడా ఉంది కాబట్టి తెల్లని పొగ అని కూడా అర్థం ఎందుకంటే సాంబ్రాన్ని వేసే తెల్లగా వెళ్తుంది పొగ అట్లా అన్నట్టు దాని తర్వాత థర్టీ సిక్స్ థర్టీ తెలుపు సారీ థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ వైట్ తెలుపు అని ఉంది అక్కడ అంటే టు బికమ్ వైట్ తెలుపుగా చేయడం తెలుపు తేలిపోవడం తెల్లగా కావడం టు మేక్ బ్రిక్స్ మేక్ బ్రిక్ ఇంకోటి ఏంటంటే ఇటుకలు తయారు చేయడం అని కూడా ఉంది కాబట్టి ధూపార్తి అంటే ఇటుకలు తయారు చేయడం అని కూడా చెప్పబడుతుంది అది చెప్పండి ఏ రీతిగా ఇటుకలు తయారవుతుంది చెప్పండి నువ్వు దూపార్తి ధూపార్తి అంటే ధూపం వెలిగించేది వెలుగునిచ్చేది నువ్వు వెలిగించినప్పుడు అనేకలు మనుషులు ఇటుకల్లాగా కట్టబడతాం మనం కట్టబడిన గోడలము ఇటుకలం వాక్యం చేస్తాం మనం ఇప్పుడు మూడవదిగా ధూప ద్రవ్యములు కదా ధూప ద్రవ్యములు దాని ధూప ద్రవ్యముల పొగ ధూప ద్రవ్యముల పొగ మూడవ వచ్చనంలో అండ్ అక్కడ ఏం చేస్తున్నామంటే బంగారు ధూపార్తి దాని తర్వాత అందులో నుంచి వచ్చిన ధూపం ధూప ద్రవ్యముల పొగ చేత పరిశుద్ధుల ప్రార్థనలు అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం అయితే ఆ తూపము అంటే ఏంటంటే పొగ ఆ ఇంపైన వాసన అంటే రకంగా తీయని వాసన అని కూడా ఉంది ఇంగ్లీష్ లో వాసన తీయగుంటది బేకరీకి పోతే తెలుస్తుంది మనకి బేకరీల నుంచి వస్తున్న వాసన తీయగుంటుంది కదా అంటే ఆ వాసన తీపితో కలిపింది అన్నట్టు వాసన ఎప్పుడు తీయగుంటుంది వాసన దాని అది గుణగణం చెప్తుంది అంతేగాని రుచి నాలుకకి సంబంధించింది కాబట్టి జేమ్స్ నెంబర్స్ టూ లో ఇన్ సెన్స్ అంటే ఏముందంటే ఆయన అరోమా అంటే ఇంపైన వాసన మతపరమైన సేవలో దాన్ని వాడతారు అన్న విషయం అక్కడుంది దాని తర్వాత అది ఇన్ అంటే కూడా బర్నింగ్ ఇట్ సెల్ఫ్ అదే కాలిపోతుంది అని కూడా అర్థం ట్వంటీ త్రీ సెవెన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ స్మోకింగ్ టు ఫిమిగేట్ ఫిమిగేట్ అంటే ఇప్పుడు మనము మనం చూసినాము ఈ పాండమిక్ ఏం చేసినట్టు పెద్ద పెద్ద లారీల మోటార్లు వచ్చి కాలనీస్ అంతా సలేసిపోయినారు దాన్ని ఫిమిగేషన్ అంటాం మోటార్లు వచ్చి చల్తా ఉంటాయి ప్రతి ఇంటి ఎదురుగా అటు దీక్కు ఇక్కడ దిక్కు ఆఫీస్లల్లా పెద్దగా ఇట్లా ఈ మోటార్స్ తిరుక్కుంటా అవి పొగలాగా కక్తూ ఉంటాయి దాని ఫిమిగేషన్ అంటారు ఇంగ్లీష్ లో అయితే ఆ రీతిగా ఇన్సెన్స్ అంటే లేక ధూపము పొగ రూపకంగా మొత్తము ఫిమిగేట్ చేయబడుతుంది లేక చల్లబడుతుంది అనేక ప్రాంతాల్లో ఇంకా అది ఉన్నదంటే మంచి వాసన ఉంటుంది అన్న విషయాన్ని చేయబడుతుంది దాని తర్వాత ట్వంటీ త్రీ ఎయిటీలో ప్రాపర్లీ టు రష్ బ్లో స్మోక్ మై ఇంప్లిగేషన్ టు సాక్రిఫైస్ కాబట్టి ధూపము అంటే కూడా బలి అర్పణ అని కూడా చెప్పబడుతుంది ట్వంటీ త్రీ ఎయిటీలో ప్రాపర్లీ బై ఫైర్ అంటే అగ్ని చేత బలి అర్పించబడుతుంది అంటే పగిలి పశువు ఎట్లా అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి ధూపం అంటే బలి అగ్ని బలి అర్పించబడడం ఆర్ బై ఎక్స్టెన్షన్ టి మాటర్ ఆర్ స్లాటర్ ఫర్ ఎనీ పర్పస్ స్లాట్ అంటే కత్తులు మనం చూస్తాం కదా బలి పశువుని కత్తులతో కూస్తారు కత్తితో బలి అర్పిస్తారు అని కట్ చేస్తారు కదా తలకాన్ని దాని స్లాట్ అంటాం అన్నట్టు కసాయవాడి చేతిలో కత్ కత్తి అంటాం కత్తి కట్ అది దాని శిరఛేదనం చేయబడుతుంది ఛేనం చేయడం అంటే స్లాట్ అంటాం ఇంగ్లీష్ లో అయితే ఇప్పుడు ఈ మూడింటిని మనం చూస్తున్నాం ఇక్కడ ఏమనంటే ఐదవ వచనం చూడండి ఐదవ వచనం పరుషుదుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల పైకి లేచి దేవుని సన్నిధికి చేరాను కాబట్టి మన ప్రార్థనలు అన్ని ఆయన సన్నిధికి చేరినై దాని తర్వాత ఐదవ వచనంలో చూస్తున్నాం ఆ దూత దూపాటిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపౌండ్ కలిగింది ఇవి నాలుగు భాగాన్ని తీసుకోండి ఈ దూత ఏం చేస్తున్నాడు ఆ దూపార్తిని తీసుకొని నీ ప్రార్థనలకి జవాబు అని చెప్తుంటాడు నేను ప్రార్థించిన దానికి ఇప్పుడు నీకు జవాబు రాబోతుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ఏముందంటే ఆ దూత దూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిపులతో దాన్ని నింపి భూమి పడవేగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపంలు కలిగాను ఎప్పుడు బాగా అర్థం చేసుకోండి ఎందుకడ ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపం నాలుగు కదా కాబట్టి మొదటిదిగా ఆ దూపార్తిని దేంతో నింపిండు ఆ ఎనిమిదవ దూత వేరే ఒక దూత అనేది మీరు చూడాల ఫస్ట్ పాయింట్ ఎందుకంటే అక్కడ మిస్ అయిపోతే తగినవి చూసి కూడా వేస్టే మనం కాబట్టి బలిపి ఆ దూపార్తిని తీసుకొని దేంతో నింపిడు బలిపీఠం పైన నిప్పులు బలిపీఠం నిప్పులు నిప్పులతో నింపిండి ఆ దూత కాబట్టి మొదటిదిగా నిప్పు ఫైర్ అంటారు ఇంగ్లీష్ లో ఫైర్ లిటరలీ జేమ్స్ అనబర్స్ ట్రిపుల్ ఫోర్ టూలో ఫైర్ అంటే వెలుగు లైట్నింగ్ అంటాం అంటే ఆకాశం మీద ఉరుములు వస్తే ఇచ్చినప్పుడు లైట్ వస్తే చూడండి ఆ లైట్ దాంట్లో చాలా పవర్ ఉంటుంది అసలు దాన్ని ఎవరు పట్టలేకపోయినారు గతంలో చాలా మంది ఆ లైట్ ని పట్టికి ప్రయత్నం చేసి మెషిన్లు పెట్టి బ్యాటరీస్ పెట్టి దాన్ని పట్నీకి ట్రై చేసి చనిపోయారు అంత పవర్ఫుల్ లైట్ అది ఓపెన్ గ్రౌండ్స్ అలా ఉరుములు పడ్డప్పుడు మెరుపు పడ్డప్పుడు చెట్లు కట్ అయిపోతాయి సగం ఎంత పెద్ద చెట్టు అయినా పడితే మొత్తం మాడిపోతారు పశువులు మాడిపోయి చనిపోతాయి అంత పవర్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ మనం టూ థర్టీ వరల్డ్సే పట్టలేం దాన్ని ఎలా పట్టగలం మాడిపోతారు మనుషులు కాబట్టి ఫైర్ అంటే వెలుగుకి సాదృశ్యం వెలుగు అన్న విషయానికి జ్ఞాపనం చేయబడుతుంది కాబట్టి అక్కడి నుంచి వెలుగు వస్తుంది ఈ లోకంలోకి అనేది ఉరుములతో కూడినది దాని తర్వాత ధ్వనులు ధ్వని అంటే వాయిస్ అనేది ఇంగ్లీష్లో ధ్వనులు వాయిసెస్ ఫైవ్ ఫోర్ అంటే ఫైవ్ కి చాలా దగ్గర సంబంధమైన పదం ధ్వని అంటే ఏంటంటే త్రూ ది ఐడియా ఆఫ్ డిస్క్లోజర్ ధ్వని అంటే ఏంటంటే ఇంకా ఏది రహస్యంగా ఉంచబడిందో అది బయల్పరచబడమే ధ్వని అంటున్నాడు ఎ టోన్ ఇంప్లికేషన్ అండ్ అడ్రస్ అడ్రస్ అంటే స్టేజ్ మీద ఒక వ్యక్తి పెద్ద సమూహానికి పరిచయం చేయదాన్ని అడ్రస్ అంటాం ఏ అంశమైనా కావచ్చు అని ఉంది ఇక్కడ ఫర్ ఎనీ పర్పస్ అని సేయింగ్ అవర్ లాంగ్వేజ్ కాబట్టి నాయిస్ వాయిస్ సౌండ్ అన్ని ఒకటే చెప్తుంది ఇక్కడ అంటే ఏంటంటే ఇక్కడ ఒక సత్యాన్ని బయలుపరచబోతుండే దేవుడు అన్న విషయాన్ని ఈ యొక్క వాయిస్ అనేది జ్ఞాపకం చేయబడుతుంది అది మనకు తెలుసు దీనికి సంబంధించినవి దీని తర్వాత ఏం జరుగుతాయి అనేది తర్వాత జేమ్స్ రామ్ నెంబర్స్ ఫైవ్ త్రీ బేస్ ఆఫ్ ఫైవ్ ఫోర్ టు లైటెన్ టు షైన్ వెలిగింపబడడం అనేప్పుడు వెలుగుగా ఉండడం అనేకులకు వెలుగుని చూపించడం టు షో అపియర్ కనిపించడం వెలిగించడం వెలుగు వెలుగుని ప్రసరించడం అన్న అర్థాలు చేస్తున్నాయి కాబట్టి ను ను మాట్లాడే నీ నోట్ల నుంచి వచ్చే ఆ యొక్క ధ్వని సంబంధించింది నీ నోట్ల నుంచి వచ్చేది ఏదైనా కానీ వాడు బయట బదులు బయలుపరుస్తూ ఉంటాయి అదే రీతిగా అక్కడ దేవుని సన్నిధిలో ఈ శబ్దాలు వినిపిస్తా ఉన్నాయంటే ఈ ధ్వనులు వస్తున్నాయంటే అవి ఎక్కడి నుంచి మనకు తెలుసు అవి బలిపీఠం నుంచి వస్తున్నాయనే మీకు మనం చూపిస్తున్న తర్వాత కొంచెం తర్వాత దాని తర్వాత ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ లో ఏముందంటే టు షైన్ ఆర్ మేక్ మేనిఫెస్ట్ అంటే బయలుపరచబడడం దాని తర్వాత అధికమైన వెలుగు దాని తర్వాత అగ్ని అగ్ని వెలుగు ఇవన్నీ ఒకటే ఆయన విషయాన్ని చేయబడుతుంది తర్వాత ఫైవ్ త్రీ ఏముందంటే అపియర్ కనిపించడం కాబట్టి మనుషుకమని రాకడా అన్న విషయాన్ని చేయబడుతుంది ఈ ధ్వని కాబట్టి ఆయన లోకానికి రాబోతుంది మతీసు వార్త ఎరునాద మనం చూసినాం చాలాసార్లు మెరుపు తూర్పున ఉదయించి పడమటి వరకు కనిపించడం మెరుపు అక్కడ మనం చూస్తున్నాం అది వెలుగు కదా కాబట్టి అలాగనే మనుష కుమారుడు అక్కడంటే ఆ వెలుగుగా ఉన్నాడు అక్కడ ఎక్కడ బలిపీఠం దగ్గర దేవుని సన్నిధిలో మనుష వెలుగుతున్నాడు ఆయన ధ్వని బూరలు ఊదినట్లే ఉంటాయి ఆయన నుంచి వచ్చే ధ్వని యోహాను భక్తుడు నా చెవి దగ్గర ఎవరు బూర ఊదినట్లు అనిపించింది ఆ స్వరం అంటాడు కాబట్టి మన ప్రభు మాట్లాడితే బూర ఊదినట్లే ఉంటది ఎంతమంది జ్ఞాపకం ఉంది మన మధ్యలో మన బ్రదర్ ఉన్న సిస్టర్స్ ప్రవచించినప్పుడు ఆ ప్రవచనము విన్నప్పుడు అది బూర విన్నట్టే ఉంటుంది నాకు దాని ఆ సిస్టర్ పాపం గొంతు కొంచెం సేపు సవరించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అది నార్మల్గా అదా గొంతు ఒకసారి బూరలాగా శబ్దం వస్తుంది వాళ్ళు ఇదే యహోవ వాకు అని ముగించినప్పుడు ఆ సిస్టర్కి గొంతు పడిపోతుంది కొంతసేపు మాట్లాడి కూడా రాదు నేను చూసిన మన గ్రూప్ లో ఉన్నది కాబట్టి ఫిఫ్టీ త్రీ లో ఏముందంటే అపియర్ అంటే అగుపడడం మనుషు కుమరుడు అగుపడడం ఈ లోకంలోకి రావడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది అంటే ఆయన సిద్ధంగా చెప్తుంది ఈ ధ్వని ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ లేముందంటే వెలుగు ఏ స్ప్రమ వెలుగు నేనే లోకానికి వెలుగు అంటాడు కాబట్టి ఈ వెలుగు ఆయనకు సంబంధించింది ఉరుములు ఆయనకు సంబంధించినాయి మెరుపులు ఆయనకు సంబంధించినాయి ఆయన కోపానికి సంబంధించినవి ఆయన ఉద్రేక ఆయన ఎంతగా ప్రయల రౌద్రంతో రాబోతుండన్న విషయాన్ని అవి జ్ఞాపకం చేయబడుతున్నాయి తర్వాత మనం ఇప్పుడు ఉరుములకు సంబంధించి చూస్తున్నాం ధ్వని తర్వాత మెరుపులు ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపం కాబట్టి ధ్వని తర్వాత ఇప్పుడు మనం ఉరుములకు సంబంధించి చూస్తున్నాం ఉరుములు అంటే తండర్ అంటాం ఇంగ్లీష్ లో థండర్స్ ఉరుములతో వర్షం పడితే థండరింగ్ థండరింగ్ థండరింగ్ షవర్స్ అంటారు అంటే వర్షం పడతాడు థండర్స్ వస్తాయి ఏం సాంగ్ వర్షర్ అంటే ఉరుము అంటే టెన్ ట్వంటీ సెవెన్ లో టూ రోర్ అంటే పెద్ద శబ్దం చేయడం అని ఉంది అక్కడ దాని మెరుపు లైట్నింగ్ అంటారు ఇంగ్లీష్ లో మెరుపులు సెవెన్ ఫ్రమ్ సెవెన్ నైన్ అంటే బహు గంభీరమైన వెలుగు అని ఉంది ఇక్కడ గంభీరమైన వెలుగు ఫ్లాష్ యాజ్ లైట్నింగ్ మన ఫ్లాష్ లైట్ వస్తే ఎట్లా వస్తుంది టార్చ్ లైట్ వస్తే అట్లా ఆన్ ఆఫ్ చేసినట్లు అన్నట్టు వెలుగు దాని తర్వాత సెవెన్ నైన్టీ టూ లేముందంటే ఏ స్టార్ బేస్ ఆఫ్ ఫోర్ సెవెన్ డబల్ సిక్స్ ఏ స్టార్ అని ఉంది కాబట్టి యాజ్ స్ట్రోన్ ఓవర్ ద స్కై ఆకాశంలో ఉన్న నక్షత్రములు అని కూడా అర్థం లిటర్ ఫీగర్ ఐటీ స్టార్ లేక ఒక నక్షత్రం అని కూడా చెప్పబడుతుంది ఫార్టీ సెవెన్ డబల్ సిక్స్ ఏముందంటే టు స్ట్రూ టు స్ప్రెడ్ యాజ్ అ కార్పెట్ ఒక కార్పెట్ లాగా ఈ నక్షత్రములన్నీ ఆకాశం మీద విశాలంగా పరిచినట్లు ఉన్నది అని చెప్తున్నాడు ఇక్కడ లైట్నింగ్ అంటే అట్లా ఉంటుందంట దాని తర్వాత మనకు తెలుసు స్టార్ అంటే సెవెన్ నైన్ టూ లై ఇన్ మార్నింగ్ స్టార్ ఏస్ ప్రవ్కి పేరు మార్నింగ్ స్టార్ వేక వచ్చుక్క ఆయన పేరు మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ అని ఒక సేవ స్టార్ట్ స్టార్ట్ చేసుకున్నారు నేను అప్పటికి వస్తులేదు కానీ ఎవరు మనకి తెలిసిన వాళ్ళే మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ మినిస్ట్రీస్ వాళ్ళ దృష్టిలో మార్నింగ్ స్టార్ అంటే ఏష్ ప్రభు కాబట్టి ఏష్ ప్రభు యొక్క పరిచర్య అని పెట్టుకున్నారు పేరు మినిస్ట్రీస్ అంటే పరిచర్య అని నేను మా ఇంటికి స్తంభానికి మార్నింగ్ స్టార్ అని పెట్టుకున్నాను నేను చాలా మందికి అర్థం కాదు మార్నింగ్ స్టార్ అంటే ఎవరని ఈవినింగ్ స్టార్ అంటే సైతాన్ బాగా అర్థం చేసుకోండి ఈవినింగ్ స్టార్ అంటే సైతాన్ మార్నింగ్ స్టార్ అంటే మన ప్రభు అయితే ఫరో నేనే మార్నింగ్ స్టార్ అని చెప్పుకుంటాడు మనం చూస్తాం బైబిల్లో మార్నింగ్ స్టార్ అని నేను నేను మార్నింగ్ స్టార్ అంటాడు ఫరు అంటే మన ప్రభుత్వ పోల్చుకుంటుండడు అతను అన్యుడు మన ప్రభుత్వ పోల్చుకుంటున్నాడు కానీ మనకు తెలుసు అసలైన మార్నింగ్ స్టార్ మన ప్రభు వేకోచుక్క అంటే పేర్ రాష్ట్ర తెల్లవారి వేకోచుక్క అనే అక్కడ మనం భూమి ఇప్పుడు ఇప్పుడు భూకంపం నాలుగవది భూకంపం అర్త్ అంటాం ఇంగ్లీష్లో అర్త్ క్వేక్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫ్రమ్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ అర్త్ క్వేక్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ ఏమంటుందంటే అమోషన్ అంటే అలజడి అనుంది ఎక్కడ వస్తుంది అలజడి ఆకాశంలో అలజడి ఏ గేల్ ఆఫ్ ద గ్రౌండ్ అంటే ఒక తుఫాన్ లాగా ఏ టెంపెస్ట్ అంటే సముద్రం మీద నుంచి వచ్చేది ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఫోర్ ఫైవ్ సెవెన్ నైన్ టు రాక్ అంటే వైబ్రేట్ కావడం మనం రాళ్ళు కొడతప్పుడు అటు ది కంత షేక్ అయిపోతుంది భూమి బిల్డింగ్లు కడతాడు పెద్ద రాయబడింది అనుకోండి దాన్ని పగలగొడతారు దాన్ని మొత్తం పలగొట్టాలంటే దానికి డ్రిల్ కంప్రెషర్స్ పెట్టి డ్రిల్లింగ్ చేస్తారు ఆ డ్రిల్లింగ్ చేసి ఆ డ్రిల్ లో బాంబులు పెడతారు లేకుంటే చెన్నీలు పెట్టి రకరకాల చెన్నీలు పెట్టి కొడతారు అన్ని చెన్నీలు పెట్టి కొడితే అక్కడ రాక్ పగులుతుంది అన్నట్టు మధ్యలో డ్రిల్లింగ్ చేస్తేప్పుడు మొత్తం దాని పరిసరాలంతా వైబ్రేట్ అయిపోద్ది శబ్దంతో కాబట్టి అర్తిక్విక్ అంటే టు రాక్ అని రాక్ అంటే వైబ్రేట్ కావడం దట్ ఈస్ టు అజిటేట్ అంటే అలజడి అందరూ షేక్ అయిపోతారు అందరూ జనులు అలసిపోతారు ఆ షేకింగ్కి అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది ఎట్్రో ఇన్ టు అ ట్రెమర్ ఆఫ్ ఫియర్ కాబట్టి భూకంపం అంటే భయానికి సాదృశ్యం అని కూడా చెప్తుండడు కదలికకి సాదృశ్యం అని కూడా చెప్తున్నాడు జేమ్ సాంగ్ మనం చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథం వెళ్ళిపోవడం సారి ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం కూడా చూస్తాయి మనం ఇంత ముందు ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయము దేవుని సన్నిధి ఎట్లా ఉంటుంది చూడండి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయంలో కూడా ఇదే చూస్తాం మనం చూసినాం కాబట్టి ఇప్పుడు ఇంకా సున్యాసం నాలుగో అధ్యాయం ఐదో వర్షంలో సింహాసనం చుట్టూ ఇరవది నలుగురు పెద్దలు ఇరవై నాలుగు పెద్ద సింహాసనంలో లేను ఆ సింహాసనం ఈ సింహాసనం ఎందు ఇరవై నాలుగురు పెద్దలు తెలియని వసంలు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కీరీటంలో పెట్టుకునే వారై కూర్చుండేది ఆ సింహాసనంలో చూడండి ఎక్కడి నుంచి వస్తున్నాయి సింహాసనంలో నుండి మళ్ళీ మన ప్రభే ఉంటాడు కదా కాబట్టి ఇప్పుడు ప్రబల ఇవన్నీ ఏమొస్తున్నాయి చూడండి మెరుపులు ధ్వనులు ఉరుములు కానీ ఇక్కడ భూకంపం లేదు బాగా చేసుకోండి నాలుగో అధ్యాయంలో మెరుపులు ధ్వనులు ఉరుములు బయలుదేరుచున్నవి మరియు ఆ సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజల అవి దేవుని ఏడు ఆత్మలు ఎందుకంటే ఆయన కలిగిబుట్టినాయి కాబట్టి మనమంతా ఆయన కలి కాబట్టి ఒక్కొక్క సంఘాన్ని ఒక ఆత్మతో పోలుస్తుంటే దేవుడు ఈ విషయం అర్థం చేసుకోండి సంఘము ఆత్మ దేవుని ఆత్మ శిరస్సు ఆయనైతే శరీరము ఆయన ఆత్మ చెప్తుంది ఈ వాక్యం ప్రతి సంఘము దేవుని ఆత్మ మరి ఎందుకు కొట్లాడుకుంటే నాకు అర్థం కాదు ఆత్మలు ఎట్లా కొట్లాడుకుంటాయా వాటికి మంచి అవగాహన ఉంటాయి కదా మనుషులు లోపల ఎందుకు కొట్లాడుకుంటారు పాలిటిక్స్ అన్ని తెచ్చుకుంటారు అంటే అది దేవుని ఆత్మలాగా లేదన్నట్టు అది సంఘం ప్రపంచం అంతటం అందుకు కొట్లాడుకుంటున్నారు అన్నట్టు వాళ్ళు కాబట్టి ఆయన సింహాసనంలో నుంచి వస్తున్న ఏవి ఈ మెరుపులు ఉరుములు ఆయన అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఆయన స్వరము విని అక్కడి నుంచి దేవుని భక్తులు ఈ లోకానికి వచ్చి ప్రకటిస్తారు కాబట్టి ఈ విషయం అర్థం చేసుకో నువ్వు స్వార్థ ప్రటిస్తామంటే నువ్వు ఇంత నువ్వు జస్ట్ ఏదై మొబైల్ యాప్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదుకొని వస్తుంది ఆనే కాదు నువ్వు ఆయన సన్నిధిలో పోయి కూర్చొని విని ఆ ధ్వని ఆ ధ్వని విని ఇక్కడికి వచ్చి ఉర్మాల నువ్వు నువ్వు ఉర్మకపోతే వేస్ట్ ఒకసారి చూడండి వాక్యం ఎంతమంది జ్ఞాపకం అది నేను ఎక్కడన్నా చూపిస్తాను వాక్యాన్ని చాలా ఒకసారి చూపించనుకుంటా బైబుల్లో ఒక్క ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించిన విషయం చెప్తాడు యాకోబు మరియు యోహాన్ల గురించి మన ప్రభు మాట్లాడుతుండే ఒక స్థలంలో మార్కు సువార్త చూడండి ఒకసారి మార్కు సువార్త మూడవ అధ్యాయంలో ఈ విషయం మనం చూస్తాం ఆయన సరిద నుంచి వస్తున్న ఉరుములు బాగా అర్థం చేసుకోండి ఆయన సరిదలో చేస్తున్న ఉరుములు మెరుపులు నువ్వు చూడండి మన ప్రభు చెప్తుండే విషయం మూడవ అధ్యాయము ఆర్కు స్వార్థం మూడవ అధ్యాయము పదిహేడవ అష్టంలో ఆయన మాట్లాడుతున్న మన ప్రభు జబద్ కుమారుడగు యాకోబు ఒకడు యాకోబు ఒకడు అతని సహోదరుడు యోహాను వీరిద్దరికీ ఆయన బోయ నేర్గస్ పేరు పెట్టెను బోయా నేర్గెస్ అది హెబ్రి పదమా లేక అరమిక్ పదం అరమయక్ అనే భాష బోయా నెర్గెస్ అన్ను పేరు పెట్టెను బోయ నెర్గెస్ అనగా ఉరిమేడు వారని అర్థం అంటే నాకు ఒక అర్థమైంది యూహాను ఉరుముల్లో ఈ యొక్క బూరల తీర్పు బైబిల్లో మన ప్రకటన గ్రంథంలో ఉరుములు ఇవన్నీ ఆయన ఎందుకు రాయగలిగిందంటే ఆయన గుణగణం కూడా ఉరిమేవాడు అంటాం యోహాన్ యాకోబు కూడా అంటే వీళ్ళు స్టేజ్ మీదకి ఎక్కితే ఉరుముతారు అన్నట్టు నువ్వు వాక్యం చెప్తే ఉరుములా వీళ్ళిద్దరు ఉరుమేవాళ్ళు వీళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చారు చెప్పండి ఏ స్ప్రిగా చెప్తున్నాను స్పెషల్గా వీళ్ళ గురించి సాక్షిమిస్తున్నాడు యాకోబు మరియు యోహాను ఉరిమే వాళ్ళు అంట చెప్పండి మీరు బోయన్ మినిస్ట్రీస్ అని పెట్టుకుంటారు సేవకులు నాకు ఇంతవరకు ఎవ్వరు పెట్టాలట్లయితే ఈ పేరు సేవకులు మన తెలుగు మన మన రాష్ట్రంలో చెప్పేవాడన్నా కళ్ళం బైబిల్ పెట్టుకుంటే ఎవరన్నా కళ్ళం సంగమని పెట్టుకురా కళ్ళం చర్చ్ అని పెట్టుకుంటే ఎవరన్నా పెట్టుకోలేరు ఇప్పుడు నువ్వు బోయ్య నెరిగేసు అని పెట్టుకున్నాను ఒక పేరు క్రైస్తవ ట్రైన్ మెంటలోడాు అప్పుడు మనలో నేను మెంటలోనే ఎందుకో తెలుసా ఈ లోకస్తులకి ఇది అర్థం కాదు మెంటలోకి అర్థం అవుతుంది చూడు బైబిల్లో ఉంది ఉర్మాల ఆయన స్వరం నువ్వు నువ్వు ఉర్మకపోతే ఏమర్థం ఉంది ప్రటా గంధం ఇంతగా ధ్యానించి ఏమర్థం ఉంది ఏం అర్థమే లేదు గుత్తగా వినేసిపోవడమే మన క్రైస్తవు జీవితంలో తిరిగి మళ్ళీ ఈ సార్ మీకు చూపిస్తాను చూడండి ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయంలో కూడా అయితే సేమ్ స్టోరీ మన ప్రభు సన్నిధి ఎట్లా ఉంటది అనేది నేను మీకు చూపిస్తున్నాను చెప్పండి మళ్ళీ ఎవడు అంత ధైర్యం అడుగుగలడు ఆయన ఉరుములు వస్తున్నాయి నువ్వు పోవాలా పోయి నువ్వు ఒక ఉరుము పో ఈ లోకానికి చెప్తుంటు అక్కడికి వెళ్ళి ఆయన ఆయన ధ్వని బ్రదర్ సిస్టర్స్ మీరు ఉరుములు పొండి ఉరమండి త్వరగా ఉరుమండి హెచ్చరించండి అందరినీ ఆయన చెప్తుంటు పంతొమ్మిదవ వచనం చూడండి పదకొండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ వచనం సాయంకాలం ఆయన మనం చూస్తున్నాం మార్కు శు వార్త చేస్తున్నాం గ్రంథం పదకొండవ అధ్యాయం పంతొమ్మిదవచనం మరియు పరలోకమందు ఒక మందు దేవుని ఆలయము తెరబడగా అంటే మూసిందా ఇంతకాలం అట్లా మనం ప్రశ్నించుకోవాలి కదా ఎందుకు మూయబడింది ఎందుకు తెరబడుతుంది పట్ల దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధస నిబంధన మందసము నిబంధన మందసం వీటికి సంబంధించి నేను ఒకరోజు ఎన్ని రోజులు దీర్ఘంగా గనించిన మందసప్పు మందిరంలో మందసానికి సంబంధించింది ఆ మందసప్పు పెట్టే ఎట్లా ఉంటుంది అది తుమ్మ చెక్కతో చేయబడింది చేయబడి దాని చుట్టూ ఆ చెక్కతో చేయబడ్డ పెట్టేలాగా అది దాన్ని బంగారు రేకుతో పొదిగించి దానికి రింగులేసి ఆ రంగుల దానికి కడ్డీలు పెట్టి మోసేవాళ్ళు దాన్ని దాని దాని మీద కరుణాపీఠం ఉంటుంది చుట్టూ ఇట్లా రెండు దేవదూతలు ఉంటారు రెక్కలు తిప్పుకొని ఈప్పుకొని కరుణాపీఠం ఉంటుంది అక్కడ దేవుని దేవుని మహిమది వచ్చేది దాని పెట్టే మూత తెరిస్తే దాని లోపల మన్నా బంగారు పాత్ర దాంట్లో మన్నా ఉంది దాని తర్వాత చేతిలో కర్ర ఉండేది ఆ చిగిరిసిన కర్ర ఉంది దాని తర్వాత పది ఆగేల పలకలు ఉన్నాయి అవి ఎన్ని వందల సంవత్సరాలు దాచిపెట్టిండ్రు దాన్ని ఎర్మియా గ్రంథం తర్వాత కనిపించేది ఒక చరిత్రకారుడు ఏమంటాడంటే ఎరిమియానే దాచిపెట్టిండి మందసపు పెట్టని ఆ గుహలో పోతే అడవిత దొరుకుతుంది సరే అది ఎందుకు కనిపించలేదంటే అందులో ఉన్న ఆ రోజు నేను చూపించిన కొన్ని సంవత్సరాల క్రితం నేను కుటుంబోషాది రెండు వేల ఐదవ సంవత్సరం కావచ్చు నాకు రఫ్ గుర్తుకు లేదు నాలుగు ఐదవ చాలా కాలం నేను ఈ మందస పెట్టెకి సంబంధించిన బోధ ప్రకటించిన మందసపు పెట్టే మొత్తము మన ప్రభుకే సాదృశ్యం ప్రతి అంచు అంచు మందసపు పెట్టేలో ఉన్న ప్రతి వస్తువు మన ప్రభుకే సాదృశ్యం ఉదాహరణకి బంగారం బంగారము దైవికమైంది కాబట్టి మన ప్రభుకి సాదృశ్యం బంగారంలో ఉన్న మన్న మన్న ప్రభుకే సాదృశ్యం పలువుడి దిగి మన్న ఆయన ఆహ్లో చికించిన కళ్ళ కర్ర యశే యషే ముద్దు నుంచి చిగురు పుట్టును ఏసులోకే సాదృశ్యం ఆ కర్రం ఎండిపోయిన తర్వాత ఆయన మరించి తిరిగి వేయడం అనే దానికి సంబంధించింది తర్వాత పది ఆగ్లు అంటే వాక్యం పలుమంది వచ్చిన వాక్యం అయినా కాదంది ఆ వాక్యమే ఏసువాన్ని వ్యూహాన్ని భక్తులకు పరిచయం చేస్తారు అందులో ఉండే ప్రతి వస్తువు ఏసుకే సాదృశ్యం దాని తర్వాత కొన్ని వారాలు దాంగ నేను ప్రకటించిన తర్వాత మందసపు పెట్టే నీకే సాదృశ్యం విశ్వాసకి సాదృశ్యం అది వేరే వాళ్ళు కూడా చెప్పలేకపోయినారు ఏ చర్చేసి చెప్పలేకపోయినాడు చెప్పలేరు కూడా అది మనకే దేవుడు అనుగ్రహించింది మందసభ పెట్టే మొత్తము నీకు సాదృశ్యం ఏ స్లోవ్ ద్వారా అది నీకు అనుగ్రహించబడింది మందసభ పెట్టేలో ఉన్న ప్రతి ఉపకరణ ప్రతి వస్తువు నీకే సాదృశ్యం అది అర్థమైన పాపం చేయగలవా ఎందుకంటే మందసభ ఎక్కడ పెడతారంటే మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో పెట్టేటోళ్ళు నువ్వు ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉండేవాడివి నువ్వు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి నీ జీవితం అన్ని విధాలు క్రమంగా ఉండాలా సబబుగా ఉండాలా అటువంటి జీవన విధానం మనకు అవసరం ఎప్పుడు చూడండి మరియు పర్లోక మన దేవుని ఆలయం కనబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయంలో కనబడను ఇర్మియా గ్రంథం తర్వాత ఎక్కడ కనిపించేది మందస ఇక్కడ కనిపిస్తుంది పంతొమ్మిదో వచనంలో అది ప్రకటన గ్రంథంలో అది ఎక్కడుంది పరలోకంలో ఉంది ఒకప్పుడు భూమి ఉండేది ఒకప్పుడు అడవ దావిద్రాజ కాలంలో ఉండే సెలమూరు కాలంలో ఉండే దాన్ని మోసుకొని పోయేటోళ్ళు దానికి అక్కడ కూడా స్థలం లేకపోయాయి ఎన్ని స్థలాలు తిరిగిందో అది ఎవడింట్లో ఉంటే వాడు ఆచరింపబడి అది అది చూస్తాం అందుకు దావి తెలుసుకొని దావిదింటే తెచ్చుకుంటాడు ఎంత సంతోషం దేవుడు దాన్ని దావిదు దాన్ని చూస్తే దాన్ని చూడగానే పిచ్చోన్ చేసుకుంటూ పోతాడు వీధుల యూట్యూబ్లో చూడండి ఒక వీడియో ఉంది డేవిడ్ డాన్సింగ్ బిఫోర్ ది ఆర్క్ ఆఫ్ ద కావల్ ఏంటని కొట్టండి అదొక సినిమా హెచ్చి సినిమా చేసేది ఇంత గతంలో దావిదు పిచ్చోన్ లాగా అయినా దాని ముందు డ్యాన్స్ చేసుకుంటూ వస్తాడు అంటే అంతగా లీనమైపోతాడు ఆనందంతో అంతగా ఆనందంతో దాని ఎదుట డ్యాన్స్ చేసుకుంటా విధురాలు వస్తారు అందరు ప్రజలు చూస్తుంటారు సపోర్ట్గా కొడుతుంటారు అరుస్తూ ఉంటారు ఆ ఆనందం భరించలేకంటే మందసభ పేటకి ఎంత విలువ ఇచ్చిండు దావిదు నువ్వు నేను కూడా అక్కడ ఇస్తాం కదా కట్కేసరిలో ఒక చర్చి వాళ్ళు పెద్ద మందసపేట తయారు చేశారు మీరు పోయి చూడొచ్చు కానీ అర్థమేముంది ఆడబోయి చూస్తే వచ్చేది ఏముంది అసలే మందసపపేట నువ్వే అని నీకు తెలిస్తేనే కదా దానికి అంతగా విలువిస్తావు దావిదు భార్య పేరు మిఖాయల్ మిఖాయల్ ఏం చేస్తుంది ఈయన పిచ్చర్ లాగా డ్యాన్స్ వస్తుంటే చూసి హృదయంలో నొచ్చుకుంటుంది ఈయననేమో ఎక్కడ లేని తన్మయత్నం చెంది మందస్సు పెట్టని గురించి ఆనందించుకుంటూ ఇంటికి వస్తున్నాడు దాని ముందు నాట్యం తీసుకుంటూ ఒక రాజాయ్యండి ఇట్లా చేస్తాడు పిచ్చోడు మెంటలోడు అని హృదయంలో నొచ్చుకుంది దేవుడు అప్పుడే ఆమెను ముట్టంగానే ఆమె గుడ్రాలైపోయింది సో ఇవి జాగ్రత్తగా మనం పరిశీలించాల ఇప్పుడు మీరు బ్రదర్ చంద్రశేఖర్ బ్రదర్ ఒక రోజు డ్యాన్స్ చేసి అనేసి నా గురించి పబ్లిసిటీ ఇచ్చారు మన బ్రదర్సే కేబీపీ బ్రదర్సే ఎవరితో డ్యాన్స్ చేస్తారో అడిగినరా అడగలే నేను మా మిస్సెస్ ఇట్లా రెండు చేతులు పట్టుకొని పెద్ద మంది చాలా మంది భార్య భర్తలు అందరూ ఎవరి భార్య చేయి వాళ్ళు పట్టుకోవాలి ఎవరి భర్త చెయ్యి వాళ్ళు పట్టుకోవాలి పట్టుకొని అంతే ఇట్లా పెద్ద చెయిన్ లాగా రౌండ్గా రంగి రింగ రోజెస్ చిన్నప్పుడు అప్పుడు నవ్వలేదు వాళ్ళు చిన్నప్పుడు రంగరింగ్ రోజెస్ ఆడితే నవ్వలేదు కానీ పెద్దయినాక రింగరింగ్ రోజే సాడితే అది పెద్ద న్యూస్ అయిపోయింది చంద్రశేఖర్ రాజు డాన్స్ చేసిండీ డాన్స్ చేసిండే వాళ్ళు నవ్విండ మన పరిస్థితి కూడా మీకైలాగా అయ్యారు కదా ఎవరు స్ప్రెడ్ చేసిండ్రో వాళ్ళు కష్టాలు లేదా ఆ రోజు అయినరు ఈ రోజు కూడా అవుతారు బట్ నేను మిమ్మల్ని మీరు కష్టాల పాలు కావాలని చెప్తలేను అనవసరంగా శారీరకంగా తయారవుతాం మనం ప్రకృతి సహజంగా ఎందుకు తరేతాం మనం దేవుని సన్నిధిలో డాన్స్ చేయడం తప్పేముంది కొన్ని చర్చెస్ డ్యాన్స్ చేస్తారు మనుషులు నాకు ఇష్టం డ్యాన్స్ చేయడానికి కానీ నేను డ్యాన్స్ చేయండి ఎందుకంటే మన దగ్గర ఉంటే మనుషులు డ్యాన్స్ చేసే మనుషులు కాదు వాళ్ళ బ్రదర్ సిస్టర్స్ అందరూ డ్యాన్స్ చేసేందుకు నేను కూడా డ్యాన్స్ చేస్తాను చర్చలో ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆనందం అట్లు ఉంటుంది అన్నట్టు మద్దసభ పెట్టే ఎదుట అట్లా అందించండి అని నువ్వు నేను కూడా మనం ఆనందించచ్చు కాబట్టి నేను ఇప్పుడు మీకు కొత్తగా నేనేం చెప్తాను డ్యాన్స్ చేయండి బ్రదర్ అని ఆవిధు దాని ఎదుట డాన్స్ చేసినట్టు మనం చూస్తున్నాం కానీ ఇక్కడ పంతొమ్మిదవ వర్షంలో ఏం చేస్తున్నాం అంటే ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిది వర్షంలో అప్పుడు మందస పెట్టె కనబడంగానే ఏమైందో చూడండి ఏ స్వరు కనబడంగానే ఏమవుతుందో ఏ శ్రవి లోకం రాకముందు ఏమవుతుందో ఆయన ఈ లోకంలో కనిపించినప్పుడు ఏమవుతుందో పరలోకం అంటే కదా చర్చ్ దేవుని ఆలయం అంటే చర్చ కదా పరలోకంలో దేవుని ఆలయం చర్చలో పరిశుద్ధ స్థలం మందస పెట్టే ఉంచబడ్డ స్థలం కనిపించినప్పుడు ఈ లోకంలో ఏం జరుగుతుంది మెరుపులు ధ్వనులు ఉరుములు భూకంపం మనం లేదా కానీ అడిషనల్ గా ఒకటి ఉంది ఏం తెలుసా వడగండ్లు ఇట్లా మనం ధ్యానించాలా వాక్యం నాలుగో వర్షంకి నాలుగో అధ్యాయంలో ఏం చేస్తున్నాం మెరుపులు ధ్వనులు ఉరుములు ఎనిమిదవ వర్షానికి వచ్చినప్పటికీ మెరుపులు ధ్వనులు ఉరుములు భూకంపం పదకొండవ వర్షం కష్టపడికి మెరుపులు ధనులు ఉరుములు భూకంపము వడగండ్లు మన ప్రభువు మనల్ని ఎంతగానే ప్రేమించి ఆ రీతిగా వీటిని చూపిస్తున్నాడు వడగండ్లు ఉన్నాయి ఇక్కడ నీకు అర్థం కావాలా వడగండ్లు నిజంగా పడితే ఏమవుతుంది చెప్పే పడుతూ కదా ఊళ్ళలో చూస్తూ ఉంటాం మనం ఇంటి ముందు ఫస్ట్ టైం వర్షం పెద్ద పెద్దగా పడతా ఉంటాయి వడగంట్లు ఒకసారి గ్రంథము పదహారవ అధ్యాయం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం పది ఏడవ ఏడవ దూత తన పాత్రను వాయుమనల మీద కుమరింపగా సమాప్తమైనదని చెప్పుచిన ఒక గొప్ప స్వరము గర్భాలయము దేవుని మందిరం గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చాను సింహాసనంలో దేశం మన ప్రభు ోషించాడు ఆయన దగ్గర నుంచి వస్తుంది ఆయన నోట్ల నుంచి వస్తుంది ఆయన నోట్ల నుంచి స్వరం ఏమైతే చూడండి పద్దెనిమిది వర్షం అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పెద్ద భూకంపము కలిగాను దాని చూడండి ఇప్పుడు భూమి మీద మొదలుకొని అట్టి మహాభూకంపము కలిగలేదు అంత గొప్పది అది అది గొప్పది భూకంపం పద్దెనిమిది వర్షాలు చూస్తున్నాం మెరుపులు ఉరుములు అటువంటి భూకంపం కలుతుంది పెద్ద భూకంపం కాబట్టి ఇవన్నిటి నువ్వు అతికినట్లు చూస్తేనే ఒక్కొక్కటి చాలా క్లియర్గా నీకు అర్థమవుతుంది ఇది అటు ఇట్లా అంత చిన్న అట్టి భూకంపం కదా బహు పెద్ద భూకంపం మనుషులు భూమిద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపం ఇంతవరకు కలగలేదు చెప్పండి మనుషులే భూమి కదా మనుషులే కంపించబోయే కాలం గొప్ప జనం కంపించే కంపించబోతున్నారు అది స్వరము ప్రభు వస్తుంది అంత గొప్ప భూకంపం ఎప్పుడు జరగలేదు అప్పుడేం జరుగుతుంది సహా భూకంపనికి పదమూడవ వర్షం పంతొమ్మిదో వర్షంలో ప్రసిద్ధమైన మహాపట్నము మూడు భాగంలో అయింది ఎకర గ్రంథాలు మూడు భాగంలో మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం మూడు భాగం లేని దాని తర్వాత అనిజనుల పట్టణము కోలిపోయి పరిశుధ పట్టణము మూడు భాగంలో అయినాక అనిజనుల పట్టాలు కూలిపోతాయి తీర్పు ఫస్ట్ పరిశుధ పట్టణానికే తీర్పు దేవుని ఇంటి స్టార్ట్ దాని అనిల పరిస్థితి ఏంది మొత్తం కూలిపోతారు తన తీక్షణమైన ఉగ్రత భరించడానికి ఉగ్రత అది పాత్రను మహాబులో నాకు ఇయ్యవలనే దానిని దేవుని సమకం అందు జ్ఞాపనం చేసేది పరిశుద్ధిలే జ్ఞాపనం నువ్వే ఉరుము నువ్వే మెరుపు నువ్వే ధ్వని ఆయన సన్నిధి నుంచి వీటన్నిటిని నువ్వు స్వీకరించి ఈ లోకంలోకి పోయి చెప్పాలా ఎప్పుడు చెప్తావు నేను మట్టుకొని సిద్ధం తీర్మానించుకున్నాను ప్రేమతో చెప్తాను కఠినంగా చెప్పాను నువ్వు నువ్వు వాక్యం చెప్తే కఠినంగా ఉంటుందేమో అని అందులో ప్రేమగా అనిపించాల నచ్చుకోవద్దు మనుషులు హృదయాలు మండాలా అవును కదా ఆయన చెప్పింది కరెక్ట్ కదా అనేటట్టు రావాల అవును కదా మన ప్రభు ఎంతకన్నా ప్రేమించండి కదా మన ప్రభుకి తిరిగి సమర్పించుకోవాలి మనం అని అని చెప్పుకోవాలి అటువంటి సేవ జీవితంలో ప్రభు మమ్మల్ని అందరూ ప్రతి ఒక్కరిని నడిపించడానికి అధిస్తాన్ పరిశుద్ధ వండ్రి మీకు వండాలైనా మీ సన్నిధి నుంచి వచ్చే ఆ యొక్క ధ్వని ఊరుములు మెరుపులు భూకంపౌండ్ అయినా అవును వడగండ్లు కూడా వచ్చినాయి ప్రభావ అవన్నీ ఊహిస్తే మా ఆశ్చర్యం ప్రభావ అంత భయం భీకరుడు మీరు ఎంతో భీకరుడునైనా ఎవరు తాళగలరిపోతుంది పరిగెత్తిపోతారు సకల గుత్రం అన్ని మరి చూడదని కానీ మేము మటుకు యోగ్యుడిగా మీ ఎదుట శక్తివంతులు నిల ప్రభావ అక్కడ బాగాని అనుకరించమని ప్రార్థిస్తున్నాం జీవించాలా మహిమ స్వరూపాన్ని ధరించుకోవాలా ఇంకా అనేక సత్యాలని ప్రభావ తెలుసుకుని ముందుకు నడిచి చెప్పానాన్ని దయచేయండి మరి ముఖ్యంగా ఆత్మీయ నడుపుతూ మాకు కావాలా రాజా మీకు వందనాలి మీరు అక్కడ ప్రభా సిద్ధపడి ఉండాలి అనేకులను సిద్ధపరచాలా ప్రభా సమర్పితం లేని జీవితం జీవించిన వ్యర్థమే ప్రభా కాబట్టి మా జీవితాలన్నీ కూడా సమర్పించుకొని మీ కొరకై రోషం కలిగి మీ భూమి మీద జీవించాలి సుప్రభ అలాగే ఇతరులని ప్రభా మీ చింతగా నడిపించాలా ఎన్ని శ్రమలున్నా బాధలున్నా ఉగ్రతలను చూసి భయపడడానికి వీలదు ప్రభా మా కొండ మా కోట మా దాగు చోట వేసి ప్రభావ మీరేసే ప్రభావ మీ సేవలో వాళ్ళ పడుతున్నప్పుడు వేసా పగలు మీకు స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ప్రభావ మీరు మమ్మల్ని కాపాడుతున్న ప్రభావ మీరు కాపాడుతున్న విధానం బట్టి మీకు వందన వేసి ప్రభావ భయపడడానికి వీల్లేదు జడియడానికి వీళ్ళేది ప్రభావ మీ నామాన్ని స్మరించాలా మీ నామంని గనపరచాలా మీ నామని మహిమపరచాలేసే ప్రభా వేస క్రీస్తు నామం ప్రార్థన చేసినాం తండ్రి ఆమె సోద్రం ప్రభావ పరిశీలి గోపదేవా దేవ సర్వశక్తి సంపృంద మహోన్నతులగుతుంది మహిమ సర్యుప దేవ కృపమైనా నీకు వందాలి సయ్య అబ్రహామి సాకి ఆకుల దేవా ఈ దినవంతం మీ సాయం చేత మీ కృపల్లో మమ్మల్ందరూ భద్రపచుకొని యొక్క మధ్యకాల సమయంలోనైనా మీ వాక్యం చేత మీతో మాట్లాడారు ప్రభావ ఎన్నో విషయాల ప్రభావ మీ బయలుపరిచినట్టు మీకు పశుధాలయంలో నుంచి ప్రభావ ఉరుముల ధ్వనులు ఓ ప్రవాహ నైస్త ప్రభావ వడగంలో పెడుతున్న భూకంపం కలుగుతున్న ప్రభావ అందులోనే ఏ ఆత్మీయ సత్యాలు ఉండే అవన్నీ మీరు మాకు చూపించారు మేమే ఉండాలని మీరు మాతో మాట్లాడిన అనేక చోట్ల ప్రభావ ఉరుములాగా మేము మీ వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావ అనేకముల ప్రభావ మీ చెంతకు నటించాలా ప్రేమతోనే మనుషులు హెచ్చరించాల ప్రవా ప్రతి హృదయంలో మీకు వాకు ప్రభ ఓ ప్రవా కార్యం జరగాల తండ్రి అలాంటి ఊరిమిట్ల వారిలాగా ఉండాల ప్రవా ఓ ప్రవ నా తండ్రి అపుస్తులైన ప్రవా నైనా ఈస ప్రవ యాకు ప్రవ నా తన ఇసు ప్రవ య యోహను చేసినారు నేను కాబట్టి ఈ వాక్యందరూ మీతో మాట్లాడిన ప్రవా వాళ్ళ కాలం ముగించే ప్రభావా చివరి కాలం ఉంటున్న మేము ప్రవారీతికి ఉరుమాల అనేది ప్రభావ మరోసారి మిమ్మల్ని హెచ్చరించినారు ప్రభా ఏ ప్రాంతంలోకి వెళ్ళిన వెళ్ళినా కానీ ప్రభావా ఉరిమిట్ల వారిలాగా మేము ఉండాలేసే ప్రవా అలాంటి ఉరుములాగా మమ్మల్ని తయారు చేయండి ఆ స్థితికి మేము ఆత్మలు ఎదగాలేసే ప్రభావ ప్రతిదీ ఆత్మీయులను మేము చూడాల ప్రభావాదేవా ఆత్మ చేత మేము నింపబడాల ప్రావా పశుద్ధా త్మతో మీ వాక్యాన్ని ప్రకటించాలా మీకు ఉరుము మీ సందిలించే చేరితిగా ఉరువు వచ్చినట్లేనే ప్రావా పశుద్ధ స్థలం అంటే ప్రభావ మీరేనైనా మీరు అమలు పశుద్ధ నైనా మీకు వర్ణాలిసా మీకు పశుద్ధ స్థలం ఉన్న మేము కూడా ప్రభావ ఉరుములాగా ప్రభావ నైనా మేము మాలించి మీకు స్వరం రావాలా ప్రభావ యహోహన్ భక్తులు ఉరిమిడి ప్రవాహ కాలంలో అయినా కాబట్టి ఈ చివరి కాల వేదాంతంలో ప్రభావ మీ ఉరుమల అనేక భూమికి కనిపించాల ప్రావా మనుషులు భూత్ తలకిందరు కావాలా మీకు సత్యం స్వీకరించాల ప్రవాహ హాల అలాంటి గొప్ప సేవలు మమ్మల్ని అందరినీ నడిపించమని ఆ సేవకుమే సిద్ధపడాల ప్రభావా నైనా మేము తయారు కావాలా ప్రవా నైనా మీరు ఎక్కడ గమ్మంటే మేము అక్కడ వెళ్ళి మీ వాక్యని ప్రకటిస్తాం ప్రవా ఎందుకంటే ఈ లోకమంత ప్రభావా ఎంత భయంక ఉగ్రత రాబోతుంది ప్రభావ పత్తివులకు రక్షింపబడాలని మీకు మీ ప్రణాళికనైనా కాబట్టి ప్రభా గొప్ప జనం అందరినీ మీ చెంత నడిపించాల ప్రావా ఎంతోమంది నశించిపోతుంది ఈ లోకంలో అయినా మీ చెంత మేము తీసుకొని రావాల ప్రభావా గొప్ప దేవాలని సేవలు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రాధిష్టం మీ మాతో మాట్లాడిన ప్రభావ నైనా మమ్మల్ని ఒక ఆత్మలాగా మీ మిమ్మల్ని తయారు చేసినారు ఓ ప్రభావ శివకులాగా మీరు మమ్మల్ని తయారు చేసి మీ సందులో నిలబెట్టుకున్నారు ప్రభ ఈ రోజు ప్రభావా కొత్త విషయం ప్రభ మీరు మా బయలుపరిచినారాయణ మాకు మేమే ఒక ఉరుము ప్రభావా ఉరుము ఉంటే మీ స్వరం మీకు స్వరం కనుక ప్రభావ మీ ఉరుమల ప్రభా నీ ఒక ఆ రీతిగా మమ్మల్ని తయారు చేయాలంటే అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించినంత అదిష్టమైన వాకిందరూ మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందాలుస్తే ప్రవా ప్రతి దశలో ప్రభావ మేము జాగ్రత్తగా జీవించాలా మీ వల్ల మేము సమస్త ప్రవర్తన మీ జీవించాలి ఎందుకంటే అతి పశుద్ధ స్థలంలోనే మందసెట్టి ఉంటుంది ప్రభావ మేమే ఆ మందో పెట్టి అన్నప్పుడు ఎంతో పశుద్ధంగా ఉండాలి ప్రభావమే ఉన్నాయన ఆ మనల్ని పరిశుద్ధులు మనం నడిపించమని ప్రధిష్టం వాళ్ళు ఇంకేమైనా ఆయాసకరం ఉంటే ప్రవాటిని చూపించిన ప్రభావ ఈ క్షణంలో వాటిని ఒప్పుకుంటున్నాం ప్రభావా ప్రతి దశలో ప్రతి ప్రవర్తనలో మా చూపులు మా కలంపులు మా ఆలోచనలు సమస్తంలో ప్రభావ నేను మిమ్మల్ని పోలి మేము నచ్చుకోవాలా ప్రభావ మీ వల్ల మేము మార్చబడాల ప్రభావ ఆ స్థితిలో మీరు ముందుకు పోలాగినా తండ్రి మీరే మాకు సహాయపడమని ప్రాదిష్టం మీ ఆత్మకార్యం జరిగించమని ప్రాదిష్టమైన గొప్ప దేవన తను మీరు ఎంతో పరిశుద్ధులు ప్రవ అతి పరిశుద్ధమైన గొప్ప దేవుడు ప్రభావ నీకు వందలాలైన నైనా మీకు పశువుతో మేము ధరించుకున్న వాళ్ళు అప్పుడే మేము ఉరమగలం ప్రభావ ఆ మందిరంలో ప్రభ మేము ప్రవేశించగలం అయినా అలాంటి సేవలు మేము అందరం ఎదుగులాగన పోలాగన ప్రకటించలాగ తనందు ఎంతకన్నా బలపరిశా నీకు వందాలి సయ నీకే కోట్లా కోట్ల అధికజ్ఞత స్థితిలు అర్పించుకోండి మేడం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లార్ గొప్ప దేవానికి వనాలి నా ప్రభావి ప్రదర్శిస్తున్న అందరూ మీరు మీరు మీరు మీరు మీరు ఆశ్రయించండి నూతనంగా అభిషేకించండి ప్రతి ఒక్కరు తయారు కావాల ప్రభావాతరు ఉరుములాగా తయారు కావాల ప్రభావ ఈ భూలోకాన్ని తల చేయాల ప్రవా అనేకలు ప్రవా నిజమైన దేవుడు ఏస్త క్రీస్తు ప్రవని తెలుసుకోవాల ప్రభావా లాంటి ఉరుము లాంటి ప్రభావాన్ని మీకు అనేక చోట్ల ప్రభావ అలాంటి సేవ చేతి నడిపించాలి అంటే ఓ ప్రభావ ఎందుకంటే మీరు ఎంతో ప్రేమ జాతికరణ గల దేవుడు ప్రభావ కాబట్టి అలాంటి ఉరుములాగా మేము ఉండాలా మీ ప్రేమా ఆత్మను మా అందరూ అనుగరించే ఏ రీతిగా ప్రభావ మేము ఓ ప్రవా ప్రభావ అన్ని కానీ అనేక వాళ్ళు కానీ ఎట్ల స్వార్థ ప్రకటించాలి కూడా మీ దైవికమైన జ్ఞానం మాకు అనుగరించడం ప్రాదేశం మీ సంధిలో మేము కనిపెట్టుకోవాలి ప్రభావానైనా ఈస మేము ప్రతి క్షణం ప్రభావ మీలో కనిపెట్టుకునే ప్రవా మీ నుంచి పొందుకొని మేము పోయి ఉరుమల ప్రవా ఎందుకంటే మందిరం నుంచి వస్తుంది ప్రవా ఆ గురుముల ప్రభావ కాబట్టి మీరు మీ ఫాదల దగ్గర కూర్చొని ప్రవా మీతో సంభాషించి మీతో మాట్లాడే ప్రవా నైనా మీ ఆముది తీసుకొని ప్రోడ మేము ఉరమల ప్రభావ ఆ స్థితికి మీ నుంచి మేము ఎదగాల ప్రావా మీరే మాకు సాయపడండినైనా మా తలంపులు ఆలోచన సమస్యను కొట్టిపోయిన ప్రవా ఈ లోకపోవైన విధానాలు మాకు అవసరం లేదనైనా మీకు స్వరం మే విని ప్రవా మీ నుంచి పొందుకో మేము ప్రకటించాలా సేవలు మమ్మల్ని అందరూ నడిపించమని ప్రాదిష్టం ప్రదర్శిస్తే అందరూ మీరు ఆశ్రవించండి నూతన అభిషేకం దైర్చు ఆదిష్టమైన వైరస్ బాధ్యతలు అందరినీ స్వస్థపచ్చమని ప్రధాష్టమైన గొప్ప దేవ రాబోయే కాలంలో ఎంత భయంకరమైన కాలం ప్రభ శ్రమల కాలం అయినా గొప్ప దేవ ఈ శ్రమల కాలంలో ఎవరు కూడా ప్రభావ కదిలింపబడకుండా విశ్వాసంతోని ప్రభావ మీ ప్రేమను మేము ప్రభా మేము పొందుకునే ప్రభావ మీ ప్రేమను అనేకలు మేము చూపించాలా ప్రభావ అన్నతం తీసుకురావాలంటే బిడలకు మనకు ధైర్యం అంత ఆదిష్టమైన ఆ రీతి నడిపించి బలపచ్చమంటూ ఆదిష్టం కృపామయ్యే పరిశుద్రానికి వందాలి సేయం అయినా ప్రతి శ్రమలు మేము జయించి మేము ముందుకు పోలా మేము సంపూర్ణంగా మేము తయారు కావాలా అయినా మీ వల్ల మేము తయారు పడాలి ప్రభావ సంపూర్ణంతో మీరు సాగిపోవాలి ప్రభ ఒక దశ నుంచి ఒక దశ మేము ఎదుగుతూ ముందుకు పోతేనే ఉన్నారా ప్రభావా అలాంటి బిడ్డలకు మమ్మల్ని తయారు చేయడం ప్రాధిష్టమైన సందేకరణం ఉంటాం మంచి ఆరోగ్యం లేచిందైనా మీ సమస్యతోమైన ధ్యానం ఇంకా నింపన ప్రభావ అనేకమైన విషయాలు బయలుపించండి ప్రభు ప్రకట గంధంలో ప్రభావ ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నారైనా గొప్ప దేవానికి వందలుసాయి ఎవరు కూడా ఎక్కడ కూడా ప్రభావతికి ధ్యానించారైనా మీద గొప్ప కాదు ప్రభావ మీ అతమైన కృప ప్రేమ మీ దయ మా మీద ఉంది కాబట్టి ప్రభావ మీ ప్రాణాలికి ఉంది కాబట్టి ప్రభావ ఇవన్నీ మేము చూడగలుగుతాం వాటిని వినగలుగుతున్నాం గ్రహించగలుగుతున్నాం కేవలం మీరు కృపనే దనికనే మీ బిడ్డలకి దాన్ని బట్టి నీకు వందాలిసాయి అని ఇంకా మీరు బలపచ్చండి ఇంకా అనేక మంది విషయాలు బయలుపచ్చిన అగ్ని కంచి వారి ప్రాదిష్టమైన ఓ దేవ ఇస్త ప్రతి శోత మీ విజయం తెచ్చుమని ప్రాధిష్టమైన ఉదయం చోటు మీ అగ్ని కంచి వెళ్ళి బిడ్డలు భవిష్యత్తు మీ దీవించండి పర్లో ఒక జ్ఞానం చెప్ప నింపి ప్రతి చోట మీ జ్ఞానం తనంతో మీ నింపు ఇంకా సేవలు వాడుకో నన్న బంధువులు కుటుంబాల అందరూ ప్రభావా ఈ ముద్రకి రావాల ప్రభావా సహాయపడమని ప్రాదిష్టమైన ఏ విపరీతే అందరినీ ప్రభావ నూతనంగా అభిషేకించండి ఎవరైతే పరిశామే ప్రభావాలో త్వరగా పరిశుభ్రమ పొందుకోవాల ప్రభావా మీ అందరు ఆనందించాల ఉరుములాగా తయారై ఈ లోకం మీ పడాల ప్రభావాయన భూతాల చేయాల ప్రభా అంటే గొప్ప సేవలో ప్రభావా ప్రతి ఒక్క నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వందలు ఇస్తాయి ఎందుకంటే ఇది ఎంటర్ టైం ప్రవా చివరి అవకాశం ప్రవా ఆ టైంలో మీ మమ్మల్ని పెట్టినారు కనుక ప్రభావ ఎంతో గొప్ప ధనిత కాబట్టి ఆ ధనితను ప్రవా నైనా ఈ ప్రణాళిక మేము సంపూర్ణంగా పులిపించేయాల ప్రభావాయన అన్నిట్లో మేము మితం గుండాల ప్రభావా మేము చేసే పరిచయం జాగ్రత్తగా అన్నింటితో ప్రభా సమంగి ప్రతి చోటి మీకు అందరి సాశన పెట్టుకొని మీరు ఆ కుమూర్ సిద్ధపచుకోమని త్వరలో పరిశుద్ధించిన పరిశుద్ధ ప్రేమాలీకులుభా కృతజ్ఞతలుశుద్ధమైన సర్వశక్తి మంతుల సర్వాధికారిణి వందనాల ప్రభావ వేలాది దుతులతో కూడిన మాహోనతులమైన గొప్ప దేవా నీకేస్తా తండ్రి దేవ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా వారు దళితలను బలపరిచినందుకు నీకు పొందినాలి తండ్రి దేవా ఏచు ప్రభా మాలో ఎలాంటి దాగు మచ్చి కూడా ఉండకుండా ప్రభా మేము పరిశుద్ధంగా తయారు కావాలి ప్రభా ఎందుకంటే ప్రభా మీరు పరిశుద్ధులైనా మేము కూడా పరిశుద్ధిగా ఉండాల ప్రభాని యొక్క గుంపులు మేము ఉండటం మాకు సహనం దాయించం తండ్రి దేవాయచు ప్రభా మేము కూడా ప్రభావ ఉర్ములాగా ఉండాలి ప్రభా మేము కేక వేసే వారిలాగా ఉండాలి యొక్క సువాత మేము ప్రకటించాల ప్రభా అనీకులు మారుమే లక్షణకి రావాల ప్రభా మా ద్వారా అద్భుత రాజకాలు జరిగించని ప్రభావ ప్రతి ఒక్క నడిపించే వారిలాగా మరి మేము తయారు కావాల ప్రభా అనేకల ప్రభుత్వ ప్రభా మేము సిద్ధపరిచేవారిలాగా ఉండాలి ప్రభా ఏసీయా మరి మీ సాయం మాకు దాయిచండి ప్రభా దేవాతు ప్రభా మా ప్రతి ఒక్క విని ప్రభా మాకు సమాధానం ఇచ్చిన గొప్ప దేవుడు ప్రభా వందనాలు తండ్రి దేవాయ ప్రభ మేమే ఒక మందస్తం అని ఈ రోజు మేము తెలుసుకున్న ప్రభా దేవాచు ప్రభా మరి మేము ఎంత పరిస్థితిగా ఉండాలి అది మాకు నేర్పించని ప్రభా దేవా మా తలంపు లేకని మా చూపు లేఖని ప్రభా దేవాత ప్రభా నువ్వు సృష్టించిన ప్రతి ఎలాంటి తప్పులు మేము చేయదు ప్రభ ఏసీయా మేము ఏదైనా ఆత్మీయంగా మేము ఆలోచించాలా ప్రభా ప్రతి ఆత్మను మేము వివేచించాలంటే ప్రభా ఆ యొక్క జ్ఞానం మాకు ఇవ్వండి ప్రభా దయచ ప్రభా నీ యొక్క హృదయంకు దయచండి ప్రభా దేవాని యొక్క పరిశుధాత్మ శక్తి చేత మమ్మల్ని నింపండి ప్రభా యొక్క అగ్ని అభిషేకము మాకు దయచేయండి దేవాయచు ఎక్కడికి వెళ్ళిన గణ మేము విజయం పొందాలా ప్రభా దేవాయచ ప్రభా మీరు ఎలా అదే రీతిగా మేము కూడా ప్రకటించాల మేము ఎక్కడికి వెళ్ళిన కానీ కేక వేసే వారి ఎలాగానే ఉండాలా మీరే మాకు సాయం దయచేసే ప్రభా నిశ్చితాంతరం నడిపించే నీ యొక్క రక్షణ ప్రణాళికలో ప్రభా చివరకు నిలబెట్టి ప్రభా మమ్మల్ని సీల్ పెట్టుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థునాం తండి పరిశుద్ధ గొప్ప దేవా తండ్రి ఇస్తు ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి విధాన్ని బట్టి మీకు వందనాలు ఇస్తు ప్రభా తండ్రి విశావానికి ఒక లెక్క స్థోలు ఇస్తు ప్రభావ తండ్రి గొప్ప మందస్సు పట్టేగా మేము పరిశుద్ధమైన విశ్వభ అలాంటి జీవితం మాత్రం మీకు దయచింది దేవా మాకు అంటే కేవలం మీ కృప మీ ప్రేమ ఇస్తు మా మీద మీకున్న ప్రేమ తండ్రి మీ తండ్రి విషయానికి ఒక లెక్క వందనాలు మీ యొక్క ప్రభావ విన్ను వార్త మీ యొక్క వాక్యానికి ధైర్యంగా ప్రకటించాలని అక్కడ ఎంతో సమీపం అందిస్తుంటాము అనేక ప్రభావ దీన్ని ప్రభావ ప్రకటించేలా ఉన్న సహాయం చేయండిస్తున్నా మేము ఇలాంటి హృదయం మాత్రం ప్రభావ ఆత్మ లేకపోతే మేము పనికిరాదు ప్రభావా ప్రభావ మేము ఎంత ఎంత చేస్తున్నాం ఇలాంటి హృదయం లేకపోతే ప్రభావ మా విస్తరించదు మా యొక్క విస్తరించదు అన్ని మీ సహాయం మాకు దయచేది దాన్ని మీ నడిపి మరి ముఖ్యంగా ఇస్తున్న మీ ఆత్మ పొందుకుంటున్న పనిధుల బలిపీటం మీద తర్వాత బలి పశువు ఎలా ఉంటుంది హృదయాన్ని అర్పించుకోవాలి సహాయండి ఆత్మకు మమ్మల్ని ఆత్మ నడిపిస్తా అందరికీ దండి వెళ్దంతుంది మీ తనకు మీ జ్ఞానం మాకు దాంట్లో నటువాలి మేము నెబరు వేయాలని అనేక అనేకులకు తర్వాత ప్రకరించాలా ప్రభావ సహాయం మాకు దయచేసి మనందరి సహకాలంతో నిండినసి క్రెడ్డనా